మీకు వాక్యం ఈ వాక్యాలు పంపాలా ఇటువంటి అన్ని మీకు రావాలంటే మీ ఫోన్ నంబర్లు నాకు కావాలా మీ ఫోన్ నంబర్లు నాకు ఇస్తే ప్రతి మీకు ఇవన్నీ పంపిస్తాను నేను కాబట్టి మీరు ఏం చేస్తారు మీ ఫోన్ నంబర్స్ అన్ని ఎవరికి ఇస్తారు ఒక పేపర్ మీద రాసివండి పేపర్ మీద రాస్తే ప్రతి మీకు ఒక వాక్యం వస్తుంది మీరు ఎక్కడ అక్కడ కూర్చొని సాయంత్రం పూట ఆ వాక్యం ఒక గంట వినొచ్చు ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి సిటీకి రావాలా ఖర్చులు పెట్టుకోవాలా రాత్రులలో మళ్ళీ తిరిగి రావాలా చలికాలం కష్టం కదా కాబట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చింది కదా ఇప్పుడు మనకి రేడియో స్టేషన్ ఉంది ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు అది రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం గానీ ఫుల్ గా అది ఇరవై నాలుగు ఒక నాలుగు సంవత్సరాల నుంచే నడుస్తుంది నాకు తెలుసు అక్కడికి సంవత్సరాలు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనకి రేడియో స్టేషన్ ఉంది వీడియోస్ కూడా పెట్టచ్చు మనం కానీ ఇప్పుడు పెడతలేం ఎందుకంటే వీడియోస్ కావాలంటే మీకు పైసలు కావాలా ఇప్పుడు వారానికి ఒక వీడియో పెట్టినా అనుకోండి ఇది మీరు ఆన్ చేసుకుని మీ మొబైల్ ఫోన్ లో చూడవచ్చు వాక్యం కానీ చూసేదానికంటే వినడం ముఖ్యం కదా నా మొహం చూస్తే ఏమొస్తుంది వాక్యం వింటే వస్తుంది కదా ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కదా వింటేనే విశ్వాసం వస్తుంది చూస్తే సెంటోన్ అనేది చెప్తుంది ఏ ఫోన్ అనొస్తుంది అవన్నీ తర్వాత బ్రదర్ చెప్తాడు నీకు ఎట్లా ఎట్లా వినాలా ఇందుకు పప్పు బ్రదర్ చెప్తాడు మీకు వారం వస్తాడు కదా ఆయన నేను ఎట్లా చేయాలనేది కాబట్టి మీరు ప్రతి వారం వినచ్చు ఇప్పుడు ప్రతి వారము మీరు ఇంట్లోనే కూర్చొని వినొచ్చు వాక్యం మీకు ఇట్లా ఉంటుంది కదా మొబైల్ ఫోన్ దీంట్లో వినొచ్చు ఏ ఫోన్ అయినా వినొచ్చు అదొకటి మీరు తెలుసుకోవాలా తర్వాత ఒకవేళ వాళ్ళ దగ్గర అటువంటి ఫోన్లు లేకుంటే అందరి దగ్గర ఉంటాయి జియో ఫోన్లు ఏవో ఫోన్లు ఉంటాయి మీరు ఏ ఫోన్ గానీ మీరు నెల విన్నా మీకు ఎక్కువ ఖర్చు కాదు అది బెస్ట్ కదా కాబట్టి వంట వండుకుంట కూడా వినచ్చు లేకుంటే సాయంత్రం పూట మీరు ఫ్రీగా ఉంటే వినొచ్చు వేస్ట్ చేసే బదులు ముసలమ్మ ముచ్చేట్ల బదులు అవి వినొచ్చు కదా వింటే ఎంత వింటే అంత నీకు విశ్వాసం కలుగుతా అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు చాలెంజ్ కంపల్సరీ జవాబు వస్తుంది ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎటువంటి రోగం ఎటువంటి సమస్య పారిపోతుంది కాబట్టి ప్రభు మనకి ఇటువంటి అవకాశాలు ఇచ్చిండు కాబట్టి మనం వాడుకోవాలి కదా మత ఇసు ఒక వాక్యం చూద్దాం తర్వాత ఆయన పుట్టుకకు సంబంధించిన వాక్యమే నేను మీకు ఈరోజు మీరు ఎన్నిసార్లు విన్నారు ఆయన ఎందుకు పుట్టిండు ఆయన మన పాపం నుంచి మనల్ని విముక్తి కల్పించడానికి పుట్టిండు మన శాపం నుంచి మనకు విముఖి కలిగించడానికి పుట్టిండు మన రోగాల నుంచి స్వస్థత కల్పించడానికి పుట్టిండు అన్నిటింటే ముఖ్యంగా పర్మగరాజ్యాన్ని తీసుకోపోవడానికి మనం పుట్టించండు ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో మనం పర్మనెంట్ గా ఉండేవాళ్ళం కాదు కాబట్టి మనల్ని ఆయన సన్నిధికి తీసుకొని కోవడానికి మనల్ని పుట్టించు కాబట్టి మత వార్తలో ఒక వాఖ్యని మనం చూస్తున్నాం ఇప్పుడు మత వార్త పన్నెండవ అధ్యాయము ఇది మీకు జాగ్రత్తగా అర్థం కావాలా మీరు వినాలా మీకు అర్థం కాకుండా అడగాల ఎందుకంటే ఇది మన చర్చ్లలో ఉత్త సండే ఫాస్టర్ చెప్తుంటే మేము ముత్తగా గుడ్డిగా విని అర్థమైనా కాకున్నా వినేసి వెళ్ళిపోయేది కాదు మీరు అడగాల అసలైన బోధ అంటే అది అర్థమవుతుందా మీకు అర్థం కాకపోతే అడగాల కొంచెం టైం అయినా కావాలా మళ్ళీ సంవత్సరం వరకు ఎటువంటి పరిస్థితులు కొంచెం సీకట్గా కాకముందే ఆపేస్తున్నాయి గానీ డౌట్ ఉంటే అడగాల అర్థమైతుందా సరిగా అర్థం కాకపోతే వేరే ఇది నాకు సరిగ్గా అర్థం కాలేదు మళ్ళా చెప్పు అంటే మళ్ళా చెప్తాను పదిసాల పదిసార్లు చెప్తా సరేనా కానీ అర్థం కాకుండా మటుకు ఇక్కడ నుంచి మీరు పోవద్దు ఎందుకంటే పోయినారు అనుకో సైతాన్ని దొంగలిస్తాడు మీరు అర్థం కాకుండా గమనున్నారు అనుకోండి వాడికి ఖుషి వీనికి అర్థం కాలేదు కాబట్టి వీని సమస్య వీనితో పాటే ఉంటుంది అర్థమైతే సమస్య నుంచి మీరు విడుదల పొందుతారు వాక్యం అర్థమైతే అర్థమైతుందా అది నీ హృదయంలో పోతే విత్తనం నాటుకుంటది చెట్ ఫలిస్తది పెద్ద పెద్ద పండ్లు ఇస్తది కదా అర్థమైందా కాబట్టి మతేశ్వర్త పన్నెండవ అధ్యాయంలో ఒక వాక్యము నేను మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి అప్పుడొక్కడు ఇదిగో నీ తల్లియు సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిల్చున్నారు బయట నిల్చున్నారు ఆయనతో చెప్పాను అయితే యేసుప్రభ ఒకరోజు ఆయన సేవ చేస్తున్నాడు రకరకాల ఊర్లు ఇట్లా మేము ఎట్లా వచ్చినాము అట్లా ఆయన కూడా రకరకాల ఊర్లు తిరుగుతా సేవ చేస్తుంటే ఒక స్థలంలో ఒకరి ఇంటి లోపల సేవ చేస్తున్నాడు ఇంటి లోపల చర్చి లోపల మనకు తెలియదు లోపల సేవ చేస్తుంటే బయట ఆయన తల్లి తమ్ముళ్ళు ఉన్నారంట ఆయనకి పదకొండు మంది తమ్ముళ్ళు మీకు తెలుసా యశుప్రావుకి పదకొండు మంది తమ్ముళ్ళు పదకొండు మంది తమ్ముళ్ళు ఒక్కడే ఆయనను వెంబడించండి పది మంది వదిలేశారు రక్త సంబంధంలో ఉన్న బలైన తదే అదా తమ్ముళ్ళు అనలు ఎవరు విన్నాడు ఆ కింద ఎవరు వినరు బయట వాళ్ళు వింటారు ఈయన జీవితం కూడా అంతే ఏసుప్రభుని పన్నెండు మంది శిష్యులు వెంబడించారు ఆ పన్నెండు మందిలో ఒక్క తమ్ముడే వెంబడించుడు తక్కిన పది మంది తమ్ముళ్ళు వదిలేశారు వదిలేశారు ఆ తమ్ముడిని పేరు యాకోబు తర్వాత యేసుప్రభు ఈ లోకంలో బ్రతికున్నప్పుడు తమ్ముడు వెంబడించేలా యాకోబు ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచినాడు చూసినావా అప్పుడు గుర్తుపట్టిండి మా అన్న దేవుడు మీకు తెలుసా ఇది స్టోరీ తమ్ముడు అన్న పక్కన ప్రతిరోజు తింటున్నా గానీ గుర్తుపట్లే అన్న దేవుడు అనేసి అన్న చనిపోయి సమాధి చేసి మూడోనాడు లేచి లేచినాక నలభై దినములు అందరికీ కనిపిస్తుంటే అప్పుడు చూసి పరక్షన్ అయింది ఆయన ఒక్క తమ్ముడే ఆయన వెంబడించి యాకోబు అందుకే ఆయన యాకోబు పత్రిక రాసిండు ఆయన ఆయన లెటర్ రాసిండు ఒక చర్చికి పాస్ అయిన ఆయన తమ్ముడు కాబట్టి ఆ పదకొండు మంది తమ్ముళ్ళు బయట ఉన్నారు వాళ్ళ అమ్మ కూడా బయట ఉంది ఈయన కొరకు వెతుక్కుంటూ వచ్చి అయితే వాళ్ళు బయటనే ఉన్నారు లోపలికి వస్తలేరు అప్పుడు ఒకడొచ్చి ఆయన తన్నట్టుండి అయ్యా నువ్వు లోపల వాక్యం చెప్తున్నావు మీ అమ్మ మీ తమ్ముళ్ళు బయట నీ కొరకు ఎదురు చూస్తున్నారు నువ్వు బయటకు వస్తే మీరు కలిసి ఇంటికి పోయి అన్నం తినొచ్చు అని చెప్తుండేమో ఏం చెప్తున్నావు మాకు తెలియదు అప్పుడు ఆయన ఏమన్న తెలుసా ఇది మీకు అర్థం కావాలా ఆయన ఏమన్నా తెలుసా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని ఇక్కడ వాక్యం చూడండి నలభై ఎనిమిదా అందుక తనతో ఈ సంగతి చెప్పినవాడు ఎవడైతే బయటకుల చెప్పిండో వాంతున్నాడు చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు ఇప్పుడు అర్థం చేసుకోండి అని అని ఆ తర్వాత దాని తర్వాత ఈ వాక్యం అర్థమైతే ఇంకోటి అర్థమవుతుంది ఒక ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎక్కుతేనే అర్థమైతుంది మనం ఏం చేస్తాం తెలుసా ఒక మెట్రో వదిలేసి పైన దుంపుతాం జారి పడితే కింద పడతాం కాళ్ళు ఇరుతాయి తల ఇరుతుంది ప్రాణం కూడా పోతుంది అందుకే స్టెప్ బై స్టెప్ ఏ పోవాల లైఫ్లా కదా ఫస్ట్ స్టెప్ ఏంది బయట నుంచి అక్కడ మీ తల్లి మీ తమ్ముళ్ళు అక్కడ కింద ఎదురు చూస్తారు నువ్వెంత బయటకు వస్తే మీరద్దరు ఇంటికి వచ్చాను అప్పుడు ఈయన తెలుసా వంటని నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అంటే అని చెప్పేది ఏంటంటే రక్త సంబంధంలో కాదు తల్లి తండ్రి రక్త సంబంధం గాదు ముఖ్యమైంది అంటున్నాడు అనేసి నువ్వు మీ తల్లిని ప్రేమించకుండా ఉంటావా మీ నాయనని ప్రేమించకుండా ఉంటావా మీ అన్నదమ్ములను ప్రేమించకుండా ఉంటావా ప్రేమించాలా కాని అసలైన తల్లి ఎవరు అసలైన సహోదరులు ఎవరు అన్న సత్యం చెప్పడం కోరిక ఆయన ఆ ప్రశ్నిస్తున్నాడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్తున్నాడు ఏసుప్రం నమ్ముకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనది నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలా సన్మానించాలా అంటే మర్యాద ఇవ్వాలా క్రైస్తవులలోది గుణం కానీ దురదృష్టం ఈరోజు క్రైస్తవ లేదా గుణగణం నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎంతగా విలువ ఇవ్వాలంటే అంతగా విలువనివ్వాలా అన్యుల కంటే ఎక్కువ మనం ప్రేమించాలా ఈ లోకస్తుల ఎక్కువ ప్రేమించాలా నా దగ్గరకు ఒక విధ ఇద్దరు వృద్ధులు వచ్చారు భార్య చాలా ముసలు అయితే ఆయనకి సరిగా నడవని కూర రాదు ఇట్లా ఇట్లా ఈ కాళ్ళు వంకరైకని ఇట్లా కుంటుకుంటా సైకిల్ మీద ఆ ఈ అరిసెలు కర్జకాయలు పాపడ్లు ఇవన్నీ పెట్టుకుని వచ్చేటోడు నాకు అవి నేను నాకు ఇష్టం ఉంటుంది అది ఎందుకంటే అదంతా పిండి పదార్థం కదా పిండి పదార్థాలు తింటే షుగర్ పెరుతుంది శరీరంలో అందుకే నేను పిండి పదార్థాలు తినను ఇంత తింటా వాళ్ళని ఇస్తే ఇంత తింటా అయితే పాపం ఆ వృద్ధ పాపం ఎంతో దురంకి అవి మోసుకొస్తారు అనేసి వాళ్ళని కొరకు నేను అవిన కొనేటు కొని ఎవరికనిచ్చేసేటోని నేను తినను అవి తింటే రోగం వస్తుంది కంపల్సరీ ఒక అరిసె తింటే చాలు రెండు అరసలు తింటే ఖచ్చితంగా రోగం వస్తుంది అందుకేం జాలంటే మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే మిఠాయి కానీ ఏమైనా కానీ నాలుగు ముక్కలు చేసి ఒక ముక్కలు తీసుకుని తక్కినకి ముక్కలు ఇచ్చాయి అంత ముక్క మీరే వేసుకుంటే ఖచ్చితంగా మీకే వస్తుంది అవును ఎందుకంటే ఆ వెనకడికి పోయిన వెనకడికి ఉన్న ఇప్పుడున్న మిఠాయిలు కెమికల్స్ ఉంటాయి చెడిపోకుండా మందులు ఆ మందులు కడుపులోకి పోయి మీ అవయవాలు అంతా చెడగొడుతున్నాయి మీకు రోగాలు వస్తున్నాయి కాబట్టి వాటి దూరం ఉంటే మంచిది ఒకవేళ తినాల్సి వస్తే కొంచమే తినండి ఎక్కువ తినకండి కాబట్టి ఆ వాళ్ళని ప్రోత్సహించడం కొరకు అవన్నీ కొంటున్నాం అయితే నాకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు వస్తున్నారు మా ఆఫీస్కి వస్తున్నారు అయితే మా ఆఫీస్ కోసం మా ఆఫీస్ చాలా పెద్దది చాలా ఒక డెబ్బై ఎనభై మంది పనిచేస్తారు వాళ్ళకి అర్థం కావట్లే ఈ ముసలవులని ఎందుకు అయినా ప్రోత్సహిస్తున్నాడు మా ఆఫీస్లో నేను కొంచెం పెద్ద ఉన్న అన్నట్టు అయితే కిందువులకి అంత అనుమానం ఈ ముసలిని ఎందుకు ప్రోత్సహిస్తాడు వీడు కొన్నదే కాక అందరితో కొనిపిస్తున్నాడు అవన్నీ ఆ సంచంతా ఖాళీ కావాలా వేల ఉన్నది అంటే కొంచెం నా పవర్ ఉపయోగిస్తున్నా కొనండి ప్రోత్సహించండి పాప మంచిగున్నాయి టేస్ట్ అని చెప్పి అంత కొనిస్తే ముసలి వాళ్ళు ఇంకెక్కువ దూరం బుద్ధిరైన లేదు ఆ పైసలు వస్తే వాళ్ళు తీసుకొని వండుకొని తింటున్నారు రోజు కూర్చోబెట్టి అడిగిన ఎందుకయ్యా పెద్దయ్యా నువ్వు ఇట్లా వచ్చి ఇంత తిరుగుతున్నావు అంటే అప్పుడు ఆయన కథ చెప్పిడు వాళ్ళు అక్కడ రాయలసీమ నుంచి వచ్చారంట నంద్యాల నుంచి వచ్చారంట నంద్యాలంటే మా నాయన ఇల్లు నాకు తెలియదు ఆయనతో మాట్లాడితే తెలిసింది మా నాయన పుట్టిన స్థలం నంద్యాల అయితే అక్కడ నుంచి వచ్చారంట ఎప్పుడు అడగలే నేను ఆ రోజు అడిగిన అప్పుడు చెప్పింది మేము నంద్యాల నుంచి వచ్చినా మా ఆస్తులు పోయినాయి అన్ని వాళ్ళు అంత ఆస్తులు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు చేసిన కానీ కోడండ్లు నన్ను చూసుకుంటలేరు మమ్మల్ని చూసుకుంటలేరు కోడను మా బాల భర్తలను చూసుకుంటులేరు అతమ్మ వాళ్ళని చూసుకుంటులేరు మళ్ళీ మీ కొడుకులు ఏమంటలేరు అంటే కొడుకులు ఎప్పుడో పోతారు రాత్రి ఎప్పుడు వస్తారు నేను ఎప్పుడు చెప్పాలన్న సమస్య కొడల మీద చెప్పాలన్నా కొట్లాడుకుంటారు వాళ్ళు అనవసరంగా ఎందుకని సమర్థించుకున్నారు చెప్పుకోక అట్లా కొంతకాలానికి ఇంకా కోడళ్లు భరించలేక ఇంకా మేము మిమ్మల్ని పెట్టుకోలేము దగ్గర వీళ్ళు అప్పటికే అవన్నీ పాపలు వీళ్ళే తయారు చేసి ఆ వృద్ధాప్యంలో వంగలేని స్థితిలో ఉంటూ అవన్నీ ఎండబెట్టి వాటి జమ చేసుకొచ్చి అమ్ముతున్నారు అంత కష్టపడతారు కానీ ఆ కొడుకుని ఒకరోజు నేను పట్టుకున్నా కొట్టుకున్న పట్టుకున్నా ఎందుకంటే మనము సేవా జీవితంలో ఉన్న వాళ్ళము ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలా అర్థమవుతుందా ఉత్తగా ప్రార్థన చేస్తే సరిపోదు మనం పోవ్వాలా వాళ్ళ ఎంట పోవాలా ఇండలా పోవ్వాలా పోయి మాట్లాడాల ప్రేమతో అలా కొడుకులతో మాట్లాడినా వాళ్ళ కొడుకులు చెప్పారు నాకు చూడండి ఒక్కసారి నువ్వు వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది కదా ఏంది కథ కొడుకులు అని చెప్పారు మేమంతా డైలీ వేజ్ పనిచేసే వాళ్ళం మాకు వచ్చేది నూట యాభై రెండు వందలు కాబట్టి కిరాయిలు ఇష్టమే ప్రేమనే కానీ మేము సహకరి స్థితిలో ఉన్నాం చూడండి తల్లిదండ్రులు వాళ్ళని చదివించుకోలేదేమో చదివిచ్చుకుంటే వాడు మంచి విధులు చేసుకుంటే వాళ్ళు సాకేటోళ్ళు వాడు సరిగా చదువుకోలేదు వాడు తల్లిదండ్రులు చదివించినా చదువుకోకపోతే అట్టనేది తయారు అవుతుంది పెద్దగా నూట యాభై రెండు వందలు మూడు వందలు వాళ్ళు సాగలేకపోతున్నారు అప్పుడు నాకు అనిపించింది నీకు ప్రేమ ఉన్నా నీ తల్లిదండ్రులను ప్రేమించలేని స్థితిలో ఉన్నావు నువ్వు కదా అనిలలో అట్లుంటది ఎక్కడేముంది తెలుసా తల్లిదండ్రులకు ఎక్కడ చెప్తున్నా లోపాలు వాళ్ళకి నమ్ముకున్న తల్లిదండ్రులకి రోగాలు వస్తే వేలు వేలు ఖర్చు పెట్టాలన్నా నువ్వుచ్చుకో నువ్వు చూసుకో అని అన్నదమ్ములు విడిపోతున్నారు ఇప్పుడు జరుగుతుంది అది ప్రేమ లేదు ఎక్కడ కూడా కనిపిస్తలేదు కాబట్టి అసలైన తల్లి అసలైన సహోదరులు ఎవరు అంటే ఈయన చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి మూడవ మూడవ స్టెప్ వినండి మొదటి స్టెప్ ఏంది బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఒకటి లోపలికి వచ్చిన రెండవ స్టెప్ మూడవ స్టెప్ అంటే మూడవ అడుగు ఏం చెప్పండి ఏది అప్పుడు అంటున్నాడు నా తల్లి ఎవరు నా తండ్రి నా సహోదరులు ఎవరో చెప్తా వినండి ఇప్పుడు చెప్పి అని చెప్పి చూడండి యేసు ప్రభు ఏం చేస్తుండో వాడికి చెప్తున్నాడు బయట నుంచి వచ్చినానికి బయటినోళ్ళు కాదు నా తల్లి తండ్రులు ఇగో శిష్యులను చూసి చెప్తున్నాడు ఇగో వీళ్ళెవరో చూడండి వీళ్ళు నా శిష్యులు నేను చెప్పిన వాక్యం వింటున్నారు నేను చెప్పినట్టు చేస్తున్నారు అని వాళ్ళ వైపు చెయ్యి చూపించి చెప్తుండమని చెప్తా చూడండి చెయ్యి చాపి నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యివాడే నా సహోదరుడు నా సహోదరి అని తన తల్లియు అనేను చూడండి అసలైన సహోదరులు అంటే అసలు తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు అసలైన అక్క అసలైన తల్లి ఎవరు అంటే ఆయన చెప్తున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే అర్థమవుతుందా యేసు ప్రభుకి తల్లి ఎవరు తెలుసా ఇప్పుడు ఆయన అంటున్నాడు నా తల్లి ఎవరు యేసు ప్రభుకి తల్లి ఎవరు తెలుసా మా మరి అమ్మ కాదు మరి ఈ లోకంలో పుట్టుకని ఇచ్చింది గర్భం ధరించి పుట్టుకని ఇచ్చింది అయినా గాని ఆత్మీయ జీవితంలో తల్లి అంటే ఎవరు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్లే అంటే దేవుని వాక్యాన్ని పాటించే వాళ్లే తల్లి అంట ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని వెంబడించి దాన్ని అనుసరించే వాళ్లే ఆయనకి సహోదరులంట ఏసు ప్రభుకి సహోదరులు ఎవరంటే ఆయన వాక్యాన్ని ప్రకారంగా జీవించే వాళ్ళు ఏసుప్రభుకి చెల్లెళ్ళు ఎవరంటే ఆయన వాక్యాన్ని తగినట్లు జీవించి నడిచే వాళ్లే అసలైన తల్లి అసలైన సహోదరులు అసలైన సహోదరి అంటే చెల్లెళ్ళు అక్కలు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మీరు సరే తల్లి అంటే ఎవరు చెప్పండి తల్లి అనే పేరు ఎప్పుడొస్తుంది అదే నేను బాగా అర్థమైంది వీళ్ళు చాలా ఫాస్ట్ వీళ్ళని ఎందు చదివిస్తలేవు నీకు నాకు అర్థం కావట్లేదు వీళ్ళని చదివిస్తే పెద్ద ఆఫీసర్లు అవుతారు నీకు అర్థం కావట్లేదు ఎప్పుడు వచ్చినా ఏ సంవత్సరం వచ్చినా వీళ్ళిద్దరు కరెక్ట్ గా చెప్తారు ఆన్సర్ అందరికంటే ఫస్ట్ చెప్తారు వీళ్ళిద్దరు ఆన్సర్స్ మళ్ళీ వీళ్ళు ఎందుకు చదివిస్తలేవు నువ్వు చేయాలా నువ్వు తీసుకుపోవాలా ఆయన పోకపోయినా జబర్దస్తి తీసుకుపోవాలా ఎత్తుకొని నీ ఈపున కట్టేసుకొని తాడేసి పోయి దించి రావాలా మీరు పోకపోతే ఏమైతుంది తెలుసా వాళ్ళ లాగనే తెలియతారు మీరు కూడా నూట యాభై ఐదు వందలే జీతం మీరు ఐదు వేలు సంపాదించాలా యాభై వేలు సంపాదిస్తున్నారు నెలకి చదువుకోకపోతే నెలకి పదిహేను వేలు వెయ్యి పదివేలు కట్టే ఎక్కువ రాదు దాంతో వచ్చి ఏం కట్టుకుంటారు అప్పులు తీర్చుకుంటారా కిరాలు కట్టుకుంటారా తింటారా ఏం చేస్తారు వాళ్ళం కూడా వాళ్ళ పిల్లలు కూడా చదివించలేరు కాబట్టి చదువులు చాలా ముఖ్యమైనవి చదువుకి వయసుకు సంబంధించింది కాదు నీకు తెలుసా నేను తర్వాత చదివిన నలభై ఐదేళ్ల తర్వాత చదివిన కొన్ని చదువులు ఎందుకంటే ఆశ చదవాలా ముగించాలా తర్వాత మా పిల్లలకి మా నాయన మా నాయన వాళ్ళ తరంలో ఎక్కువ చదువుకున్నాడు అందరికంటే ఆయన చెప్పేటోడు మా తరంలో మా అన్నదమ్ముల నేను ఎక్కువ చదువుకున్నా ఆయన పెద్ద ఆఫీసర్ రిటైర్ అయ్యాడు సేవ చేసి సేవలోనే చనిపాడు నేను చెప్తాను మా నయన నేను ఎక్కువ చదువుకున్నా మా పిల్లలకి అప్పుడేం చెప్తా మా నాయన వాళ్ళ అన్నదములతో కంటే ఎక్కువ చదువుకున్నాడు అని చెప్పిండు నేను మా నాయన కంటే ఎక్కువ చదువుకున్నాను అంటే మా అన్నదమ్ముల కంటే నేను ఎక్కువ చదువుకున్నాను మా ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను మళ్ళీ మీరేం చెప్తారు పిల్లలతో మాట్లాడుతున్నాను నేను మీరేం చెప్తారు మీరు నాకంటే ఎక్కువ చదవగలరా నాకంటే ఎక్కువ చదవలరా మా పాప అంటుంది నేను తప్ప నీకంటే ఎక్కువ చదువుతా అంటుంది మా బాబు అంటాడు మెల్లి సైలెంట్గా ఉంటాడు ఎక్కువ మాట్లాడాడు అంటే నిజంగా చదవలడం లేదా అని అనుమానం అన్నట్టు కానీ అదే అనుమానం నీకు నీకు కూడా అనుమానమే చదవకపోతే మీ బ్రతుకులు బాగా కావు రక్షణ మార్గంలో ఉంటారు మంచిదే ప్రభులందు నమ్మకం అంతా బాగుంటది కానీ ఈ లోకంలో ఆర్థికంగా మీరు బాగుపడలేరు ఏం లాభం నూట కూలీతోనే లైఫ్ అంతా ముగించిపోతుంది దాని తర్వాత శరీరం అంతా కృషించిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్ నువ్వే కాదు నీ పక్కన వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు జబర్దస్త్ చేసి అందరూ ఆటలో పంపించేసి అడ్మిట్ చేయాల హాస్టల్ ఏసేషన్ ఏసేషన్ వేస్తే జబర్దస్తి చదువుతారు వాళ్ళే తెలుసుకుంటారు రే నేను చదవడం వల్ల ఈరోజు ఇంత పెద్దవాడి అయినా అనేసి అర్థమవుతుందా ఆయన కార్లు వస్తాడు చదువుకుంటే లేకుంటే మోటార్ సైకిల్ మీద వస్తాడు అంతే ఆయన లైఫ్ మోటార్ సైకిల్ కూడా అది రిపేర్ కాకుండా పంక్చర్ అయ్యి తోసుకుంటూ రావడం ఇదే లైఫ్ అది పంక్చర్ టైర్ అరిగిపోతుంది టైర్ అయిపోయాలంటే రెండు వేలా ఇదేనా అనిపిస్తా అది మైండ్ అన్నట్టు కాబట్టి అంత సమర్థించుకోవాల్సి వస్తుంది అర్థమవుతుందా కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి జబర్దస్తి చేసి చదివేయండి కొట్టండి ఏం కాదు కానీ తల మీద కొట్టద్దు ఈపు మీద కొట్టండి ఇక్కడ కొట్టండి మొక్కల మీద కొట్టకండి ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో ఖర్చు కాబట్టి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు నా తల్లి కాబట్టి తల్లి అంటే ఈయన చెప్పింది ఆన్సర్ ఏని తల్లి అంటే తల్లి గుణగణం ఏందంటే బిడ్డలని కనే గుణం కదా తల్లి గుణగణం కాబట్టి నా తల్లి ఎవరంటున్నాడు కనేవాళ్లే తల్లి నాకు అంటే దేవుని వాక్యాన్ని మోసి దేవుని వాక్యాన్ని నీ కడుపులో మోసి నువ్వు ప్రసవించాలా అంటే నిజమైన పండగ అది యేసుప్రభని ఆమె కనింది కదా మరి అందుకు అది జ్ఞాపకం చేసుకునే రోజు ఆయన పుట్టుక తేదీలాగా ప్రపంచం అంతటా ఆచరిస్తున్నారు కాని అసలైన పండగ ఆయన చెప్తున్నాడు నా నా తల్లి ఎవరంటే ఆయన వాక్యాన్ని ప్రసవించే వాళ్ళంట అసలైన అంటే దేవుని వాక్యాన్ని కడుపులో నింపుకొని ఒక రోజు నువ్వు ప్రసవించాలా జీవితాలలో వాక్యమే యేసు కదా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వాక్యమే దేవుడు అయ్యుండెను కాబట్టి యేసు ప్రభుని మనం ప్రసవించాలంట నా తల్లి అంటే వాళ్ళు అంటున్నాడు ఆయన అంటే ఆయన వాక్యాన్ని ప్రసవించాలా అసలైన క్రిస్మస్ పండగ అంటే అది నువ్వు ప్రసవించాలా యేసుప్రభుని ఎట్లా ప్రసవించాలా ఎవరి జీవితంలో ప్రసవించాలా ఇతరుల జీవితాలలో ఇతరుల జీవితాలలో యేసుప్రభు పుట్టాలా నీ హృదయంలో పుట్టిండాలనే యేసుప్రభు కొత్త జన్మ అంటాం కదా నువ్వు రక్షింపడ్డా బ్రదర్ రక్షింపబడ్డావా సిస్టర్ అంటే అవును బ్రదర్ నేను పలాని రోజు రక్షిపబడ్డాను పలాని స్థలంలో ఏసు గురి భాపసం పొందుకున్నా అవు చెప్తావు నీకు పరశురాత్మ వచ్చిందంటే అవును బ్రదర్ పరశురాత్మ అభిషేకం కూడా వచ్చిందంట అంటే ఏసురు హృదయంలో కృతగా జన్మించింది అన్నట్టు అంటే నీకు క్రిస్మస్ పండుగ అయింది ఎప్పుడో కాబట్టి ఈ రోజు చాలా మంది జీవితాలలో క్రిస్మస్ పండుగ బయటికి అయింది కానీ లోపల ఘాట్లేదు ఎందుకు ఘాట్లేదు అంటే నువ్వు ప్రసవిస్తలేవు అర్థమైందా నువ్వు ఆయన తల్లిలాగా లేవు నువ్వు ఆయన సహోదరినిలాగ లేవు నువ్వు ఆయన సహోదరు లాగలేవు ఎంతమంది లేరు చెప్పండి ఏం సిగ్గుపడేటట్టు తెలియదు ఒకప్పుడు నేను కూడా అట్లే ఉండే ప్రసవించలే ఇప్పుడు చాలా నొప్పులు భరిస్తూ ప్రసవిస్తున్నా ప్రసవించాలంటే నొప్పులు చాలా ఉంటాయి కదా తల్లులకే తెలుసా నొప్పి భూగోళకేం తెలుస్తా మీకు తెలవాలా మీకు తెలవాలా నొప్పి ఎట్లా తెలుసా ప్రసవ నొప్పులు ఎట్లుంటే తెలుసా తెలియదు కదా ప్రసవ నొప్పులు తెలుసా చాలా నొప్పులుంటాయి పాపం భరించలేరు ఆ పాపం ఆ నొప్పులు భరించలేరు తిట్టుకుంటారు బాగా తిట్టుకుంటారు ప్రసవ చాలా ఉంటాయి కదా కాబట్టి అందుకే ప్రభువు స్త్రీలు ఎందుకు ఆ నొప్పులు భరించాలా మగవాడు కూడా భరించాలా నొప్పి అందుకని వాక్యం చెప్తున్నాడు నీకు ఆ తెలవాలా ఎంత విలువనని అంత సునాసంగా దేవుని సేవ అంటే నువ్వు ప్రసవించాలా అర్థమవుతుంది మీకు అందరు నేను చెప్పే వాక్యం ఎంత నొప్పి ఇప్పుడు నీ నాలకే ఉంటారు కదా నేను తీసి ఇట్లా పైకి గుంజుకో ఒకసారి తెలుస్తుంది నొప్పి గుంజుతావా నాలుకే బయటికి నొప్పి గుంజి చూడు ఒకసారి ఈ రోజు గుంజు రాత్రి ఆ కొంచెం బయటికి తీసుకురాదు ఏమైతుంది కొంచెం బయట ఇంకొంచెం ఏం కాదు అది అది రబ్బర్ బ్యాండ్ లాగానే సాగుతుంది ఏం కాదు ఎంతటో తెలుసా అది నీకు తెలుసా నాలుగు ఎంత ఫీట్ సెవెన్ ఫీట్ ఎంత ఎంత నాలుగు త్రీ ఫీట్ ఏమి ఉంటుంది నాలుకే నేను అబద్ధం చెప్తలే నేను సాయం చెప్తున్నా కరెక్ట్ చెప్తున్నా మూడు ఫీట్లు ఉంటది నాలుకే రెండు ఒక మూరు అంతే ఉంటది అంటే ఒక మూరు అంటే రెండు ఫీట్లు రెండున్నర ఫీట్లు అంతా పొడుగుంటది నాలుకే కానీ మనం ప్రయత్నించాం అంతే సరే నాలుకే బయట గురించి నొప్పి ఉంటుంది అంటే నువ్వే అంటున్నావు అర్థం చేసుకుంటే గుంజలు అంటున్నావు కానీ నేను గుంజాలంటున్నాను ఎందుకంటే మీకు ప్రసవ వేదన తెలవాలా లేకపోతే ఆయన అంటాడు నా తల్లివి కావంటాడు అర్థమవుతుందా నేను చెప్పేది నిజంగా గుంజుకోమని చెప్తలేండి నేను నీకు ప్రసవ ఏదని అంటే నిజంగా నాలుగే బయటికి గుంజుకోమని చెప్తలేను ఆ భావన అర్థం చేసుకోమంటున్నా ఎంత బాధ ఉంటుంది ప్రసవించడం మనం ఎంత కష్టపడుతున్నామో ఒక్కడొస్తుండో రక్షణలు పండగ చేసుకోమంటే లక్షల మంది పోతారు ఇక్కడ పండగ చేయం మేము పండగ లోపల చేసుకుంటాం హృదయంలో లోపల చేసుకుంటారు వారు పండగ వాడు పిచ్చోడు అర్థం కాక రారు ఇక్కడికి మళ్ళీ మీరు అందరు వచ్చిరంటే మీకు ఈ సత్యం అర్థమైంది కాబట్టి ఇంత దూరం వచ్చారు మీరు లేకుంటే ఎందుకు వస్తారు మీరు రాదు కదా మరి మేమెందుకు ఇక్కడికి వచ్చినాం పొద్దున చాలా కష్టాలుండే ఆ బ్రదర్కి నాకు అయినగారిని పరిగెత్తుకుంటూ వచ్చినాం ఎందుకంటే ఈ రోజు ప్రభుని ప్రసవించాలా మేం మా జీవితాలలో ఆ ప్రసవ నొప్పులు మేము భరించాలా మీకు అర్థమవుతుంది నేను చెప్పేది మనం అందరం వాయి నీ జీవితంలో కనీసం ఒక్కరినిద్దరినన్నా రక్షణలో నడిపించుకోండి మీరు అప్పుడు మీకు తెలుస్తుంది దాని భారం ఎంతనో రక్షింపడాలని రక్షించుకోవాలంటే ఉత్తగా వానికి వాక్యం చెప్పడం కాదు ఇందాక ఎవరు అన్నారు ఉత్తగా వాక్యం చెప్పేది కాదు నువ్వు ఈ బ్రదర్ అన్నారు కదా సాక్ష్యం సాక్ష్యం చెప్పి ఉత్తగా వాక్యం రక్షించుకోవాలి ప్రభు నమ్ముకోవాలని చెప్పి లేదు సరిపోదు ఎంట పడాలా వాళ్ళని తయారు బీదు చేయాలా తయారు చేయాలా ప్రభుల నడిపించాలా బాప్ నడిపించాలా వాళ్ళకి కష్టాలు మార్గాల వాళ్ళకి మార్గం చూపించాలా కష్టాలకి వెళ్ళి బయట తీసుకొని రావాలా వాళ్ళకి రోగాలు వస్తా డాసుకుపోవాలా మందులు ఇప్పియాలా వాళ్ళకి ఉద్యోగం లేకుంటే ఎవరితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పియాలా అన్ని చేయాలా మనం ఒక ఆత్మని అట్లా నిలబెట్టాలా మనం అది ప్రసవించడం అంటే ఉత్తగా చర్చ కట్టుకొని పాటలు పాడుకొని పోయేది కాదు ప్రసవించడం అంటే వాళ్ళకి తెలియదు వాడు గొడ్రాల వాళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రసవించలేరు అర్థమైందా నువ్వు గొడ్రాలు కావద్దు నేను గొడ్రాలు గాను నేను ప్రసవిస్తూనే ఉంటాను ఈశ్వరవుని ప్రతి ఒక్కరి జీవితంలో తీసుకుని ఉంటాను నేను గొడ్రాలని గాను నేను ప్రసవించే స్త్రీలాగానే ఉంటాను నా జీవితం అంతా నేను తీర్మానించుకున్నాను నాతో పాటు ఉండేటట్టు వీళ్ళందరూ తీర్మానించుకున్నారు వీళ్ళు ప్రసవిస్తారు ఎంత దూరం అన్నా పోతారు ఎంత నొప్పులున్నా భరిస్తూ పోయి ప్రసవించేస్తారు అది ఆయన చెప్పిండు కాబట్టి యశుప్రభుకి నువ్వు తల్లిలాగా ఉండాలా లేక సహోదరులాగా ఉండాలా అంటే సహోదరుడు ఏం చేస్తారు చెప్పండి సహోదరుడు ఏం చేస్తాడు తల్లి అంటే ప్రసవిస్తారు సహోదరుడు ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఏం చేస్తారు అన్నలు ఏం చేస్తారు నిన్ను కాపాడతారు నీ కష్టం వస్తే నేను కాపాడుతాడు నీ అన్న నీ పైసలు అవసరం ఉందనుకో ఇల్లు కట్టుకోనికి నీ అన్న ఉంటే ఏం చేస్తాడు పైసలు తీసుకోరా అంటాడు అంటే సపోర్ట్ చేసేటోడు అన్న కాబట్టి నా నా సహోదరుడు ఎవడంటే నాకు సపోర్ట్ చేసేటోడు నా తల్లి కలిన వారిని సపోర్ట్ చేసేటోడు సేవకులు కాబట్టి నువ్వు ఆయనకి సహోదరు ఉండాలంటే నువ్వు ఇతరులకు సపోర్ట్ చేయాలా ఇతరుల బాగోగులు చూడాలా ఇతరులను ఆదరించాలా అది సహోదరుని గుణగణం నాకు ఇందాక ఎందుకు ఇది వాక్యం చదువుతుంటే నాకు జ్ఞాపకం వచ్చింది కొన్ని ఒక డెబ్బై ఎనభై ఒక ముప్పై సంవత్సరాల నేను స్కూల్లో ఉన్నప్పుడు ముప్పై ముప్పై ఐదు స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికి వస్తుంటే ఒకడు నన్ను కొట్టిండు మా సద్దులో అయితే మా అన్న అప్పుడే ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను చెప్పిన మా అన్నకి వాడు నన్ను కొట్టిండు అంటే వాడిని ఇంటికి పోయి వాణి బయటికి గుంజి ఇష్టమస్తు కొట్టిండు మా అన్న వాణ్ణి వాడికి మొత్తం రక్తం రక్తం అయింది మొత్తం గల్లంతా ఒకటి అయిపోయింది అంత భయంకరమైన కొట్లాటైంది అంటే మా తమ్ముని కొడతాడా వాడు అని వాడిని గుంజుకొచ్చి కొట్టిండు మా అన్న అంటే ఆయన చేసిన తప్పే కానీ నేను చెప్పేది ఏంటంటే తమ్ముని మీద ప్రేమ ఉంటే అంతగానం కొడతాడు అంత కోపం వచ్చింది మా తమ్ముని ముడతారా అనేసి అన్నది బాధ మా అన్న మా అన్న పోయిన సంవత్సరం చనిపోయిండు సరే ఎందుకు ఇందాక ఈ వాక్యం చూస్తుంటే అది కూడా గుర్తుకు అది ఎందుకు గుర్తుకు అంటే మొన్న ఎందుకో పాతింటి మా అమ్మ దగ్గరికి పోతే వాడు అయితే తండ్రి తినడ ముప్పై ఐదు వాడు ఒక కుక్క పట్టుకొని వస్తున్నాడు తంద్రులకి అది గుర్తుకొచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ అది గుర్తుకొచ్చింది అన్నట్టు ఇప్పుడు యాదొచ్చింది అన్నట్టు పర్లేదు ఇప్పుడు బాధ అనిపిస్తున్నారు ఎందుకన్న ఆరోజు కొట్టిన మహేష్ చూడండి రక్షింపబడకముందు ముందు అంతా కరెక్ట్ అనుకుంటాం రక్షింపబడ్డాక నువ్వు చేసింది తప్ప తెలుసుకుంటావు అందుకు రక్షణ పొందాలా మనం మనమే కరెక్ట్ అనుకుంటాం కానీ ప్రభు నమ్ముకున్నాక నువ్వు కరెక్టా కాదా నీకు గెలుస్తుంది బైబుల్ వాక్యాన్ని చెప్తా నువ్వు చేసింది తప్పు రాని మనం బైబుల్ వాక్యాన్ని మనం పాటిస్తాం మతం మార్చుకునేది కాదు కులం మార్చుకునేది అసలే కాదు ఇది నీ హృదయం మార్పు చెందాలా నీ మనసు మార్పు చెందాలా నీ జీవితం మార్పు చెందాలా త్రాగబోతులందరూ మారిపోతారు రక్షణ పొందినాక రక్షణ పొంద పొందకపోతే వాడు తాగి తాగి వాడు లివర్ చెడిపోతుంది ఐదు సంవత్సరాలకు చచ్చిపోతారు వాడు ఖచ్చితంగా గ్యారంటీ అది కాబట్టి ఇప్పుడు చూడండి నా నా సహోదరి ఎవరు అంటే సహోదరి ఎవరు చెప్పండి మీ అక్క మీ చెల్లెలు ఏం చేస్తారు అక్క చెల్లెలు ఏం చేస్తారు అన్న సపోర్ట్ చేస్తాడు ప్రొటెక్ట్ చేస్తాడు తల్లి చెల్లెలు ఏం చేస్తుంది రాకి కడుతుంది ఇంకేం కడుతుంది మా అన్న ఎక్కడ పోయా తర్వాత అన్న అంటే చాలా ఇష్టం ప్రేమ కదా చెల్లెలకి వస్తే ఇంటికి వస్తే అన్నకి నీళ్ళు ఇస్తుంది టవలిస్తుంది తినబెడతది అది కదా అది నువ్వు చేస్తున్నావా బట్టలు పెడుతుందా బట్టలు బట్టలు ఉతుకుతుంది నువ్వు ఉత్తుకోలేవా నీ బట్టలు ఎందుకు ఉతుకోవాలా ఆయమే నాకు అది తప్పు ఎవడి బట్టలు వాడే ఉతుక్కోవాల నా దృష్టిలో భార్య కూడా ఉత్తుకద్దు ఎందుకు ఉత్తుకాల భార్య ఉత్తుకు నీ బట్టలు ఉతుక్కోవరం నేర్చుకోవాలా అప్పుడు కాదు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఉత్కుంటున్నాను అబ్బద్ది చెప్తున్నా బ్రజర్ అప్పుడు అప్పుడు అయిపోయింది ఇప్పుడు రాదు అది గుణగణం బెండు కాదు కదా నడుము అక్కడి జల్ల ఏం చేస్తారంటే నీకు నీ ప్రేమ చూపిస్తారు ఆదరిస్తారు నిన్ను ప్రోత్సాహిస్తారు నీకు అన్నం పెడతారు అన్ని చేస్తారు నీకు సేవకుడు అట్లు ఉండాలని చెప్తున్నాడు నా తండ్రి చిత్తం అంటే అది ఒకరినొకరం ప్రేమించుకోవాలా ఒకరినొకరం ఆదరించుకోవాలా ఆయనని ప్రసవించే వాళ్ళ జీవితం అట్లా నిజమైన క్రిస్మస్ పండగ అంటే నువ్వు యేసు బ్రహ్మని కనాలా ఈ లోకంలో అది అసలైన పండగ ఏ చర్చిలో ఎవరు చెప్పరు ఈ వాక్యం నేను గ్యారెంటీ ఇస్తా గర్వంతో కాదు ఏ చర్చిలో ఏ పాస్టర్ చెప్పాడు వాక్యం ఎందుకంటే వాడికి తెలియదు ప్రసవించడం మనుషుల్ని ఆకర్షించుకుంటారు పాటలతోని తోని టీవీలు పెట్టి ప్రొజెక్షన్లు పెట్టి ఏదో చేసుకుంటారు సరే వాళ్ళని చేసుకుని వాళ్ళ మీద నాకు కోపం లేదు కుళ్ళు అసలేదు కానీ మనకి ప్రభు చూపించిండు ఆయనని మనం ప్రసవించాలా అది అసలైన క్రిస్మస్ పండగ ప్రతిరోజు మనము ఇతరుల జీవితంలో ఆయనని ప్రసవించాలా ముఖ్యంగా ఇప్పుడు మన మన సేవా విధానంలో ఉన్నారు కదా వాళ్ళ గురించి ఒక స్పెషల్ వాక్యం ఉంది బైబిల్లో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ సత్యం మనకు అర్థం కాలే యేసు ప్రభుని ప్రసవించాలన్న సత్యం అర్థం కాకుండానే సేవ చేస్తున్నాం అనేకలో సువార్థం ప్రకటిస్తున్నాం కానీ ఇక మీదట అర్థం చేసుకుంటారు నేను సువార్త ప్రకటిస్తుందంటే ఇతరుల జీవితంలో యేసు ప్రభు పుడుతున్నాడు అర్థమవుతుందా నేను వాక్యం చెప్తున్నానంటే ఇతరుల జీవితాలలో ఈ వాక్యం పోయి నాటుకుంటుంది అంటే ఏసు నాటుకుంటుండ హృదయాలలో ఆయన క్రొత్తగా జన్మిస్తాడు నీ హృదయంలో అప్పుడు నీ హృదయంలో సమాధానము శాంతి అన్ని నీ జీవితంలోకి వస్తాయి అంతవరకు రావు ఆగిపోయింటాయి కాబట్టి ఒక వాక్యం మీకు చూపిస్తా ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే ప్రకటన గ్రంథం చాలా కష్టం అర్థం చేసుకోవడం కాని మనకి ప్రభు చూపించిండు నేను కదా చూపించటోన్ని ఎందుకు కష్టం కావాలా నేను చూపిస్తే కష్టమైతదా దేవుడు చూపిస్తే కష్టమైతదా మనుషులు చూపిస్తే కష్టమవుతుందేమో గానీ కాబట్టి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ఉంటుంది ఆమె ప్రసవ వేదన పడుతుందంట ప్రసవ వేదన అంటే తెలుసు ఇప్పుడు మీకు అందరికి నొప్పులు నొప్పులు స్టార్ట్ అయినాయి అన్నట్టు చూడండి ఒకసారి వాక్యం కొంచెం ఆగుర నీళ్ళు అవుతున్నా నేను కూడా తీయాలి కదా అది ఎందుకంటే అది రికార్డింగ్ కావాలి కదా నువ్వు చెప్తున్న పాదాలు రికార్డ్ కావాలి కదా ఆయన పుట్టుకకు సంబంధించిన సత్యం ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు అర్థమవుతుందా ఇంగ్లీష్ లో ఏమంటామంటే ద ట్రూత్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద ట్రూత్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు పుట్టుకకు సంబంధించిన సత్యం ఏంది అనేది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం నేనేదో పుస్తకాలు చూసి టీవీ ప్రోగ్రాంలు చూసి నేర్చుండే వాడిని కాదు అర్థమవుతుందని మీకు చెప్పేది నాకు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉంది తర్వాత నాకు కష్టపడే గుణగణం ఉంది నేను గంటలు గంటలు కూర్చుంటా బైబుల్ మీద అన్ని పుస్తకాలు వేసుకుంటా రకరకాల అన్ని చదువుతా ఇది కరెక్టా కాదా వేరే వాళ్ళు ఇంతకు ముందు ఎట్లా చెప్పిండ్రు వేరే పుస్తకాలలో ఉంది అవన్నీ చదువుతా అది కరెక్టా కాదా అనేది దేవుని యొక్క ఆత్మ తర్వాత నేను నేర్చుకుంది కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకుంటా మీ దగ్గర రాకముందు మీకు చెప్పకముందు నేను చెక్ చేసుకుంటా అది చెయ్యరు సేవ జీవితంలో మనం చెక్ చేసుకోవాలా మనం చెప్పకముందు వాక్యము చెక్ చేసుకోవాలి లేకపోతే నువ్వు అబద్ద వాక్యం చెప్పినావనుకో సైతాన్ని పుడతాడు కడుపులా వేరే వాళ్ళ హృదయాల సైతాన్ని పుడతాడు అబద్ధ వాక్యం పోతే సైతాన్ని పుడతాడు సైతాన్ని పుడితే మీ ప్రార్థనకి జవాబు రాదు గుడ్డితనం కదా జవాబు రాదు అందుకే మనం సత్యాన్ని గ్రహించినాక దాన్ని ప్రయత్నించాల చెక్ చేసుకోవాలా చెక్ చేసుకుని వాక్యం వాక్యంతోనే చెక్ చేస్తుంది ఈ ఒక సత్యం నేర్చుకోండి మీరు వచ్చి ఒక వాక్యం చెప్పినానంటే ఆ వాక్యాన్ని ఇంకొక వాక్యం సపోర్ట్ చేస్తుంది బైబుల్ లకెళ్ళే బర్ధమైతుందా కానీ ఈరోజు చెప్పే వాక్యాలు అట్లా ఉండవు వాడు ఒక వాక్యం చెప్పినట్టు ఒక కథ చెప్తారు దానికి సపోర్ట్ లాగా కథ అవుతుంది కానీ కథ సపోర్ట్ ఉండద్దు వాక్యము వాక్యం నే సపోర్ట్ చేయాలా ఒక వాక్యము ఇంకొక వాక్యంతో సపోర్ట్ చేస్తేనే ఇది ఖచ్చితంగా ప్రభు వల్ల కలిగిందని నమ్మలా అర్థమవుతుందా ఇది ఒక సీక్రెట్ మీకు నేను చెప్తున్న ఈరోజు ఒక వాక్యము చెప్పబడింది అంటే ఈ వాక్యానికి సపోర్ట్ గా ఇంకొక వాక్యం ఉందా అది వెతకాలా అట్లా వెతుకుతరెక్ట్ వాక్యం అంటే పాత నిబంధన కాలంలో కూడా ఒకప్పుడు జరిగిందా కృత నిబంధన వాక్యాలు చూసినప్పుడు పాత నిబంధన కాలంలో ఇట్లా జరిగిందా అన్న ఒక సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ తీసుకున్నవా అనుకో నువ్వు కరెక్ట్ గా నమ్మినట్లు వాక్యం తర్వాత ఎవడన్నా ప్రెస్టేషన్ అనుకో వానికి నువ్వు కరెక్ట్ గా సవాల్ రెండు తెలుస్తాయి కదా రెండు విధానాలు రెండు విధానాలు తెలిసినాయి సపోర్ట్ ఉంటుంది నీకు అప్పుడు వాడు చెప్పినప్పుడు నువ్వు అప్పుడు అంటావు ఇది అట్లెట్లా అర్థం అంటే చూడు పాత నిబంధన కాలంలో అట్లనే ఉంది అంటావు పాత నిబంధన కాలంలో ఎట్లా ఉన్నదో కొత్త నిబంధన కాలంలో కూడా అట్లనే ఉంటుంది విధానం ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్పదేవుడు ఆకాశమే గాని భూమి గాని గతించు గానీ ఆయన మాటలు గతించవు పాత నిబంధన కలపు మాటలు కూడా గతించవు ఎందుకంటే అది కూడా వాక్యమే కదా కాబట్టి అక్కడ ఏం చెప్పిండో కొత్త నిబంధన చెప్తాడు ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక స్త్రీ గురించి ఇక్కడ చెప్పబడింది ఇది భక్తునికి యోహాను అనే భక్తునికి దర్శనం కలుగుతుంది ఆయన గంటలు గంటలు చూడండి గంటలు గంటలు ప్రార్థన చేస్తులకే దర్శనాలు చెప్తున్నా మీకు పరలోక పరలోకం కనిపించాలంటే ప్రభువు దూతలు అవి కనిపించాలంటే సీక్రెట్ చెప్తున్నాను మీకు నేను మోకాళ్ళ మీద కానీ మీకు ఇష్టం ఉంటాయి కూర్చొని కానీ గంటలు గంటలు ప్రార్థించాను మెల్కుంటే నిద్ర రాసాను కొన్నిసారి నిద్ర రాకుంటే ఏం చేస్తారు దొరుకుతా ఉంటారు దొరలే బదులు మోకాళ్ళు ఉండండి ఉండి గంటలు గంటలు ప్రార్థించండి మీకు దర్శనాలు కనిపిస్తాయి అదే ప్రాక్టీస్ అదే అలవాటు చేసుకున్నారు గంటలు గంటలు ప్రార్థన మీకు ఏం జరుగుతుందో నేను చెప్తా భాషలలో కూడా ఒకళ్ళ భాషల వరం మీకుంటే ఒక గంట సేపు భాషల వరంలో ప్రార్థించండి మీకు అమాంతంగా తెలిసిపోతుంది మీ చుట్టూ ఏమో వచ్చేసినాయి అని నా అనుభవం నేను మీకు చెప్తున్నా కాబట్టి మీకు కూడా అనుభవం అవుతుంది నేను ప్రార్థన చేసేటప్పుడు భాషలలో ప్రార్థన చేసేటప్పుడు గంటలు గంటలు పక్షుల రెక్కల శబ్దాలు వస్తాయి నిరవిస్తే పక్షులు ఉంటాయి ఇంట్లోపల తలపలేస్తుంటే పక్షులు వాళ్ళ రెక్కల శబ్దాలు ఎందుకు వస్తాయి దేవదూతలు తిరుతా ఉంటారు అంటే అర్థమవుతుందా కానీ నేను కళ్ళు తెరవాను ఎందుకంటే దేవతలను చూస్తే నాకేమొస్తుంది దేవదూతలో శబ్దాలు చేస్తే రెక్కలు నేను ప్రార్థన చేస్తుంటే ఒకరోజు ఒక సిస్టర్ చెప్పింది బ్రదర్ మీరు ప్రార్థన చేస్తుంటే మీ వెనకలో పెద్ద దేవదూత నిలబడింది బ్రదర్ రెక్కలు ఇప్పుకొని అంటే నేను నా కొరకు కాదు సిస్టర్ ఆయన దేవదూత నిలబడింది నీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే నా వెనకాలను ఎందుకు దూత తెలుసా పిచ్చిదానా నువ్వు చూస్తా నీ వెనకలో కూడా నేను అని చెప్పడానికి కొరకు దూత నా కొరకు చూపిస్తుంది నా దగ్గర ఎప్పటి దూతలు ఉన్నారు ఎందుకంటే బైబిల్ వాక్యం ఉంది ఇద్దరు దూతలు ఉంటుంటారు ప్రతి ఒక్కరికి రక్షింపబడ్డ వారికి ఇప్పుడు నా పక్కన ఒక దూత ఇక్కడ దూత ఇద్దరు దూతలు ఉన్నారు కానీ నేను చూడం అసలు లేదు నాకు నా హృదయం తెలిసి ఇద్దరు దూతలున్నారు బైబుల్ వాటికేం నేను నమ్ముతున్నాను కాబట్టి బైబిల్ చెప్తున్న దూతలు ఉంటారు ప్రతి ఒక్కరికి కాబట్టి నీ దగ్గర లేరని చెప్పడానికి కొరకు చూపిస్తుంది దేవుడా దర్శనం అర్థం చేసుకుంటున్నారా మీరు కాబట్టి గంటలు గంటలు మీరు భాషలో ఒకసారి ఒక రెండు గంటలు మూడు గంటలు భాషలో వర్షిప్ చేయండి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇది మొత్తం తెరుచుకుంటుంది ఆకాశం ఇంకొక నాలుగు గంటలు వర్షిప్ చేయండి ఎనిమిది గంటలు వర్షిప్ చేయండి ఎప్పుడైనా హాలిడే దొరికితే తలుపులేసుకొని ఉపాసం ఉంటారు చూసి రా అప్పుడు ఒక ఒక ఏడెనిమిది గంటలు వర్షిప్ చేయండి ఖచ్చితంగా మొత్తం దేవుని యొక్క ఆకాశం ఇటు తెరవబడి దేవుని దూతలు అందరు దిగొచ్చి పక్కన పడతారు ఆ అనుభవం వస్తుంది మీకు ఇంతవరకు ఎవరికి రాలేదు నాకు తెలుసు కానీ నేను మీకు సీక్రెట్ చెప్తున్నా చాలా మంది పాస్టర్స్ ఈ సీక్రెట్ చెప్పరు నేను మీకు చెప్తున్నా వాడికి ఎందుకు అటువంటి దర్శనాలు దొరుకుతాయి వాడికి ఎందుకు అటువంటి స్పెషల్ బహుమానాలు గిఫ్ట్స్ వరాలు దొరుకుతాయి అంటే వాడు చేస్తాడా పని వాడు చేస్తాడు గాని ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు ఉంటారు ఇట్లాంటి చేదు వాడిపోతాయి ఇట్లాంటి అద్భుతాలు జరుగుతుంటాయి వాడు గంటలు గంటలు నలభై దినాలు నెలలు నెలలు అట్లా రూమ్లలో పోయి వర్షప్ చేసుకుని అవి పొందుకుంటారు కానీ వాడు ఎవరికి చెప్పాడు స్వార్థపరుడు వాడు వాడి మీద నాకు కోపం లేదు కాని వాడు నేర్చుకున్న సత్యము రహస్యము మనుషులకు చెప్పాడు అర్థమవుతుందా మన సేవలో మనం అందరికి చెప్తాం నాకేం అనుభవాలు జరిగినాయో ప్రార్థన చెప్తానో నేను మీకు అందరికి చెప్తా నాకు ఏమి ఇవన్నీ బయలుపరచినా దేవుడు మీకు అవన్నీ నేను చెప్తాను ప్రకటన గ్రంథం చాలా కష్టం ఉండేది నేను కొన్ని సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి చదువుతున్నా అర్థం కాకపోతే కానీ ఇప్పుడు చాలా సున్నాసంగా అర్థం ఎందుకంటే అది అర్థం చేసేవాడు ఆయన ఒక్కడే ఇంతకాలము నా సొంత తలంపులు ఉపయోగించి ప్రయత్నించిన ఇప్పుడు నేను చేస్తాను ఆయనకే ఒక్క ఇప్పుడు చూడండి నేను ఇంకొక ఎంత పది నిమిషాల ఇరవై నిమిషాల హాఫ్ అన్ అర్ధ గంట ఉంది అర్ధ గంటల కరెక్ట్ గా మీరు వినాలా ఇక్కడ ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది బైబుల్లో దర్శనంలో ఈ స్త్రీ ఎట్లా ఉందో కూడా ఆడ చెప్పబడింది ఈ స్త్రీ ఏంది ఆమె ఎట్లా ప్రసవిస్తుంది దాని తర్వాత ఆమె ప్రసవించినాక ఏం జరిగింది దాని తర్వాత సైతానుడు ఆమె కొట్టనికి చూస్తాడు అక్కడ ఆ దర్శనంలో అప్పుడు దేవుడు ఆమెను ఎట్లా కాపాడుతాడో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అర్ధగంట జాగ్రత్తగా వినండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను నేను చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని ఈ రోజుకి కొంచెం సంపూర్ణంగా అర్థమవుతుంది నేను అనుకుంటే భవిష్యత్తులో ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఈ దర్శనం ఇది కేవలము ఈ సత్యాన్ని గ్రహించిన ఏ సత్యము మన దేవుణ్ణి మన ప్రభుని ప్రసవించాలా అన్న వాళ్ళకే ఈ వాక్యం వేరే వాళ్ళకి ఇది అర్థం కాదు దాన్ని వాడు పాటించాడు కూడా ప్రభుని ప్రసవించే వాళ్లే ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన సహోదరణులు అన్న సత్యం తెలిసిన ఈ వాక్యం అర్థమవుతుంది అర్థమవుతుందా ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరే ఆయన తల్లిలాగా ఉన్నారు నేను ఆయన తల్లిలాగున్నాను వీళ్ళంతా ఆయన తల్లిలాగున్నారు మనమందరము ఆయన తల్లిలాగున్నాం అంటే మరియమలా కాదు మీరు అర్థం చేసుకోవాలా ప్రభుని ప్రసవించే వాళ్ళలాగున్నాం మనం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభుని ప్రసవించే కాబట్టి ఇప్పుడు చూడండి వాక్యం నేను చదువుతుంటాను కొంచెం జాగ్రత్తగా చదవండి అప్పుడు పర్లోక ఒక గొప్ప సూచన కనబడెను పర్లోక గొప్ప సూచన కనబడను చాలా ఏం చేస్తారు తెలుసా పరలోక గొప్ప సూచన కనబడను అంటే పైకి చూస్తారు ఎక్కడుంది పరలోకం మీదుంది కానీ ఏసులో చెప్పండి మీద లేదని పర్లోసంది మన మధ్యలో ఉన్నది ఇప్పుడు అర్థం చేసుకోండి మీ మధ్యలో ఒక సూచక్రియట్ అయింది అర్థమవుతుంది ఎప్పుడు నేను చెప్పాడు పర్లోకం అంటే ఎవరు చూసినా ఏ మతంలో చూసినా పైన చూస్తారు కానీ మీకు తెలవాల సైన్స్ ప్రకారంగా భూమి పైన ఉంది తెలుసా మీకు నీకు ఎవరైనా తెలుసా నీకు తెలుసా మళ్ళీ ఎందుకు అవుతాయి కాలేజ్కి అన్నీ తెలుసా ఇంకా తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా ఈ భూమి శూన్యంలో పైన గాలిలో తిరుగుతుంది ఇది అంతరిక్షంలో అంతరిక్షం అంటారా అంతేలే అంతరిక్షమే అంటారు శూన్యంలో అంతరిక్షంలో అది పైన తిరుగుతుంది భూమి దీని చుట్టూ తక్కిన అన్ని ఇది దాని చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇది కొన్ని వేల సంవత్సరం తిరుగుతుంది కాబట్టి అది ఇది దిరియకపోతే సూర్యుడు వెనకలకు వస్తాడు ముందుకు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయం అవుతది ఇది వెనకలు పోయినప్పుడు సూర్యుడు వెనకలు పోతాడు అప్పుడు చీకటి అది విధానం అన్నట్టు దేవుడు పెట్టిండి జ్ఞానం కాబట్టి నువ్వు వాటిని నేర్చుకోవాలా ఖచ్చితంగా నేర్చుకోవాలంటే కాలేజీలో పోవాలా పెద్ద పెద్ద చదువు చదువుతాయి కానీ ఇవన్నీ సత్యాలు అర్థం అర్థం కాకపోతే నువ్వు ఎవరిని చెప్తావు సువార్త గుడ్డోడు ఇంకొక గుడ్డి మార్గం చూపిస్తాడా అందుకే బాగా చదువుకోవాలా చదువుకోకుండా ఏం సేవ చేస్తాడు నాకు అర్థం కాదు చదువుకోవాలా ఇవన్నీ సత్యాలు ఎట్లా బయలుపరచబడతాయి నీకు అప్పుడు ఏమైతుంది నువ్వు చదువుకోలేదు కాబట్టి కాపీ పేస్ట్ చేస్తావు ఒక్క నేరు బాయి కాపీ చేసుకుంటావు ఇంకో నేరు బాయి ప్రభు దగ్గరికి నేర్చుకోవాలి మనం ప్రభు అంటాడు నేర్చుకోవాలా పొందాలా లేఖనాలను పరిశోధించలేదా మీరు లేఖనాలను చదవలేదా అంటాడు కదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అంటాడు అప్పుడు నువ్వేమంటావు తెలుసా ప్రభు నేను చదువుకోలేదు ప్రధా ఎట్లా చదవాలా నేను కాలేజ్ కేసు స్కూల్కే పోలేదు ఎట్లా చదవాలా ప్రభు పిచ్చోడా నువ్వు పోకపోతే నాకేంది నేనైతే రాసిపెట్టినా నీ ఇష్టం కదా నేనైతే ఎప్పుడో రాసిపెట్టా నీ కొరకు నువ్వు చదువుకోకపోతే ఆ ఆయిల్ నువ్వు నేర్చుకోకపోతే నా తప్ప నీ తప్పు దానికి వయసు కాదు యాభై ఏళ్ళలోడు కూడా ఆయిల్ నేర్చుకోవచ్చు ఐదేళ్ళలోడు కూడా ఆయిల్ నేర్చుకోవచ్చు నేర్చుకోవాలన్న తప్ప నీకుంటే నేర్పించేవానికి ఆయన సమస్తం సాధ్యం నేర్చుకోవడానికి నీకు ఆసక్తి ఉంటే తప్పక నేర్చుకోవచ్చు తప్పక నేర్చుకోవచ్చు ఏ వయసు అయినా నీ వయసులో ఇంకా సునీసంగా నేర్చుకోవచ్చు నీకు ఆశ ఉండాల నువ్వు ప్రభు ప్రభుని ప్రసవించాలా అన్న ఆశ నీకుంటే ఇవి నేర్చుకుంటావు చదవడం నేను మీకు ఎన్నిసార్లు ఒక సాక్షి చెప్పిన ఒక లేడీ గురి ఒక స్త్రీ గురించి ఒక సిస్టర్ గురించి సదురాని ఆమె ఒక పాసరింట్లో బాసల్ది సదురాని ఆయమ మెదక్లా హైదరాబాద్ కు వచ్చి బాప్తిస్ట్ చర్చ్ పాసరింట్లో బాసలుగా ఉమేడిది భాషలు దోంపుతూ ఆయన ఇంట్లో వాక్యాలు వింటావుంటే ఒకరోజు ఆమెకి స్వరం వినిపించింది అట పలాని చర్చి రామ్నగర్ లో ఉంది అక్కడ పోయి నువ్వు బాప్తిజం తీసుకోవాలి ఈమె ఉన్నదేమో బాప్తిస్ట్ చర్చి రామ్నగర్ ఉందో వేరే చర్చ్ స్వరం వినిపించింది అంతే ఆమెకి పోయింది పోయి ఏనాన పొందింది ఆ చర్చ్ లో ప్రేయర్ పౌర్ చర్చ్ పొంది నలభై రోజులు ఉపాసం ఉండి ఆ ఆయిల్ నేర్చుకుంది ఆంటీ నేర్పింది తెలుగు ఆ ఆయిల్ నేర్చుంది సదురాని ఆమెకి ఆమె మెదక్ లో నాలుగైదు చర్చిలు కట్టింది సదురానయమే నాలుగైదు చర్చలు కట్టింది సదురాణే ఆమె సేవలో చిత్తలాగానే సేవ చేస్తాయి కూడా పెండ్లయింది తర్వాత భర్త సరిగా ప్రోత్సహించేవాడు కాదు తర్వాత భర్త కూడా సేవ ఓ ఎన్ని ఊర్లు తిరిగి సేవలు చేసింది ఎన్ని చర్చలు కట్టింది ఆమె అయితే ఆమె గర్భస్రవం అయింది ఒకసారి సేవలో గర్భం పోగొట్టుకుంది ప్రెగ్నెంట్గా ఉండే అయితే సేవలో దేవుని కొరకు సేవ తిరుగుతూ తిరుతూ గర్భస్రావం అయిపోయింది ఆడిపోయాక దాని తర్వాత గర్భంలో గడ్డ అయింది ఆమె గడ్డ అయితే డాక్టర్స్ మొత్తం సంచి తీసేయాలన్నారు తీసేసే పిల్లలు లేరు ఆమె అయితే నా దగ్గరికి వచ్చి చాలా ఏడిచింది ఒకసారి ఆమె గొప్ప సేవకురాలు ఆమె ముందు నేను దేనికి పనికిరాను ఆమె కాలు కూడా పనికిరాను ఆమె ఆమెలాగా నేను సేవ చేయలేదు అన్ని చర్చలు కట్టింది ఆమె అంత గొప్ప సేవకురాలు ఊర్లు ఊర్లు తిరుగుతూ సేవ చేసి దేవుని కొరకు తన గర్భాన్ని త్యాగం చేసుకుంది ఐదవ రోజు నాగరికి వచ్చి చాలా ఏడుస్తుంది బ్రదర్ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటే ఎందుకు చింతిస్తారు సిస్టర్ మీకు గర్వం లేకపోతే ఏంది మీరు ఎంతమందిని ఎంతమందికి మీరు తల్లి ఎన్ని ఊర్లలో మీరు రక్షణ నడిపించారు మనుషులని ఎన్నో చర్చలు కట్టారు వాళ్ళందరికీ నువ్వు తల్లివే కదా తర్వాత పిల్లల్ని కంటేనే మీ పిల్లలు అవుతారా గారా దత్తాఖ తీసుకుంటే మీ పిల్లలు గారా అని చెప్పితే తర్వాత పాపం దత్తాత తీసుకుంది ఇప్పుడు మంచి సుఖంగా సంతోషంగా సేవ మీకు అర్థమవుతుంది అని చెప్పేది బుద్ధి రావాలా అసలు బుద్ధి జ్ఞానములు సంపదలు మన ప్రభులో గుప్తం లైనవి ఆయన నమ్ముకున్న వాడికి అవన్నీ బుద్ధులు రావాలి కాబట్టి ఇప్పుడు చూడండి పర్లోక మందు ఒక గొప్ప సూచక సూచన కనబడదు ఇది చాలా గొప్ప సూచన గొప్ప సూచన పర్లోక అంటే సంఘంలో చర్చిలో ఒక గొప్ప సూచన బాగా అర్థం చేసుకోండి గొప్పది దానికంటే మించింది లేదు చాలా గొప్ప సూచన ఏందా సూచన అంటే చూడండి అది ఏదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఇది దర్శనం ఒక స్త్రీ ఉందంట ఆమె ఏం చేస్తుందంట సూర్యుని ధరించుకుందంట అంటే ఆమె తల మీద సూర్యుడు ఉన్నాడు తినటం కాదు సూర్యుడే ఆ స్త్రీ సూర్యుని ధరించుకుందంట నీ తల మీద సూర్యుడు ఎట్లుంటది సూర్యు అంటదా కాలిపోతుంది కదా సైంటిఫిక్ చెప్పాలంటే నువ్వు భరించలేవు సూర్యుని చూస్తేనే కళ్ళు పోతాయి మరి ఆ సూర్యుని తల మీద ఉంటే ఎట్లుంటది కాలిపోతాం కదా కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఈమె సూర్యుని ధరించుకుందంట ఈ స్త్రీ ఇది గొప్ప సూచన సూర్యుడు అంటే చాలా మంది ఏం చేస్తారు అరే సూర్యుని ఎట్లా ధరించుకుంటది తల మీద సూర్యుని ఎట్లా పెట్టుకుంటారు అని ఆలోచిస్తారు కదా కానీ బైబుల్ చెప్తుంది ఏందా సూర్యుడు అనేది చూడండి మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయమో రెండవ వచనం నేను బైబుల్ చూడలేను మీరే చూసేవారన్న చదివితే నేను టకటాక క్లోజ్ చేస్తాను ఎందుకంటే అర్ధగంట నేను మీరు టైం ఇచ్చారు మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ అచ్చంలో ఈ సూర్యుడు ఎవరు అనుంది అక్కడ ఆయబడింది అయితే నా నామందు చూడండి చూడండి జాగ్రత్తగా ఈ స్త్రీ ఎవరు ఈ సూర్యుడు ఎవరు నా నామందు భయభక్తులు గలవారందరూ వాళ్లకు నీతి సూర్యుడు ఉదయించును నా నామందు భయభక్తులు గారి గలవారందరికీ నీతి సూర్యుడు ఉదయించునంట అంటే సూర్యుడు అనేవాడు ఈ సూర్యుడు కాదు ఆ సూర్యుని కంటే గొప్ప సూర్యుడు ఆయననే నీతి సూర్యుడు అని చెప్తుంది బైబిల్ నానామందు భయభక్తులు గలవారు అందరూ అంటే ఏసుకృష్ణందు భయభక్తులు గలవారు అందరికి ఆయన నీతి సూర్యుడు లాగా అంటే యేసు ప్రభువే నీతి సూర్యుడు వాక్యం చెప్తుంది చూడండి గలతల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనంలో యేసు ప్రభునే నీతి సూర్యుడిగా మనం ఎట్లా ధరించుకోవాలి చూడండి త్వరగా దళితుల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం చిన్నపిల్లలు ఫాస్ట్ తీస్తారు ప్రస్తుతం స్లో అయిపోయింది సార్ ఎందుకో చూడండి నీతి సూర్యుని ధరించుకోవాలంటే మనం ఎట్లుండాల గలతి పాత నిబంధన కాలంలో ఒక వాక్యం చూపిస్తుంది మీకు ఇప్పుడు కృత కాలంలో ఒక వాక్యం చూపిస్తాం చూడండి చూడండి ఇప్పుడు క్రీస్తులోనికి బాత్ పొందిన మీరు మీరందరూ చూడండి క్రీస్తుని ధరించుకున్నారంట క్రీస్తుని ధరించుకోవడం అంటే కొత్త బట్టలు వేసుకుంటారు చూసిండ్రా ఇప్పుడు నేను కొత్త షర్ట్ వేసుకున్నా ఇది నాకు ఓరే గిఫ్ట్ ఇచ్చిండ్రు పండక్ వేసుకోవాలని గిఫ్ట్ ఇచ్చిండ్రు వేసుకున్నా సంప్రదాయం నుండి చాలా తెల్లగుంది సార్ అంటున్నాడు షర్ట్ తెల్లగుంది షర్ట్ ఈ సిటీ పెట్టేప్పటికీ నాకు తెలుసు కానీ మళ్ళా వాషింగ్ వేసేలా కాబట్టి మనం బట్టలు వేసుకున్నట్లు మన ప్రభుని వేసుకోవాలంట మీకు అర్థమవుతుంది చెప్పేది మన ప్రభుని ధరించుకోవాలంట నీతిశ్వరుడైనా ఆయన ఈ సృష్టిని సృష్టించినవాడు సూర్యుని సృష్టించినవాడు సూర్యునికంటే గొప్పవాడు మన ప్రభు ఆయన్ని ధరించుకోవాలంట మనం అర్థమవుతుందా ప్రభుని స్వీకరించాల హృదయంలో నింపుకోవాలా నీతి సూర్యుడు అంటే అది ఆ ప్రభుని ధరించుకుంటే ఈ స్త్రీ అంట ప్రభుని ధరించుకున్న స్త్రీ అంట తర్వాత చూడండి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది ఆమె పాదములు పాదముల క్రింద చంద్రును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు కిరీటమును ఉండెను ఆమె తల మీద సూర్యుడు అంట నీతి సూర్యుడు తర్వాత ఆమె కాళ్ల దగ్గర ఏమున్నాడు అంట చంద్రుడు ఈ స్త్రీ దర్శనం చూడండి ఈమె గురించి ఆమె తల మీద సూర్యుడు ఉన్నాడు దగ్గర చంద్రుడు తర్వాత నక్షత్రములు కూడా ఉందా ఆమె కాళ్ల దగ్గర ఆమె పాదముల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రములను కిరీటమును ఉండేను ఆమెకి కిరీటం ఉందంట పైన నక్షత్రములు అంటే తారలటర్ చుక్కలు మీరు తల మీద చుక్కలు ఉన్నాయంట కిరీటం ఉందంట పైన సూర్యుడు ఉన్నాడు కాళ్ళ దగ్గర చంద్రుడు ఉన్నాడు అంట మీకు అర్థమవుతుందా ఈ నక్షత్రములు ఎవరు అంటే బాగా అర్థం చేసుకోండి నక్షత్రములంటే మన దేవుని భక్తులు పాత నిబంధన కాలపు భక్తులు ఉంటారు కదా వాళ్ళందరినీ నక్షత్రంతో పోలిస్తుంది బైబుల్ నేను ఇప్పుడు ఇవన్నీ వాక్యాలు చూపించిన టైం తగ్గి కాబట్టి నక్షత్రములు అన్ని దేవుని భక్తులకి సూచన ఆయన తల మీద దేవుని భక్తుల సూచన ఉందంటే దేవుని భక్తులు చెప్పిన వాక్యాలు అంటాయి కదా ప్రవక్తలు పెద్దలుంటర్ చూసినావా వాళ్ళు చెప్పిన వాక్యాలని ధరించుకుందంట ఆమె తల మీద ఆమె తలంతా దేవుని వాక్యంతో నిండే ఉందంట కిరీటము దేవుని యొక్క మహిమ కిరీటం అంటే దేవుని యొక్క మహిమ కాబట్టి ఈమె మీద దేవుని యొక్క మహిమ ఉంది దేవుడే ఆమెకి నీతి సూర్యుడు లాగా తల మీద ఉన్నాడు కాపాడుతున్నాడు సూర్యునిలాగా వెలిగిస్తున్నాడు తర్వాత ఆమె తల మీద నక్షత్రంలో ఉన్నాయి అంటే దేవుని వాక్యం ఏమతో ఉన్నది దాని తర్వాత దేవుని మహిమ ఉన్నది ఈమె ఎవరైనా ముట్టగలరా ఇట్లుంటే ఎవ్వరు ముట్టలేరు నిన్ను నన్ను ఎవరు ముట్టలేరు ఈ రోజు నుంచి ఎందుకో తెలుసా ఈ స్త్రీ ఆ స్త్రీ ఒక్కటే మనము ఈ స్త్రీ ఒకటే మనం కూడా యేసులోని నీతిశ్వరులాగా ధరించుకున్నాం దేవుని వాక్యాన్ని మనం మన హృదయాలలో భద్రపరచుకున్నాం మన మనుషులలో నింపుకున్నాం ఆయన మహిమ మన మీద ఉంది క్షణం మన మహిమ కాదు ఆయన మహిమ ఆయన మహిమ తన బిడ్డకి ఇస్తారని ఉంది వాక్యం బట్ ఈ రోజు ఆయన మనం మీద మనం ఆయన ధరించుకున్నాం అందుకే పరిశుద్ధ గుణాలు మనం అంతా మీదట ఎవరిని ద్వేషించద్దు మీరు ఎవరి కోపాలు చూపించద్దు ఎవరిని అసహించుకోద్దు ఎవరిని తిట్టద్దు అన్నిటిని తాలండి ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు మనము ఆయనని ధరించుకున్నాం కాబట్టి మనం కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి ఈరోజు నుంచి లేకపోతే కన్య మరియ ఆమె పరిశుధాత్మ చేత గర్వం ధరించింది కదా ఆమె పరిశుద్ధంగా లేకపోతే పరిశుధాత్మ ఆమె గడుపులకు కర్పులకు బై బిడ్డని తయారైతుండేనా కాకపోతుండే మళ్ళీ మీరు మీరు కూడా ఆమెలాగా ప్రసవించాలా ప్రభు అంటే మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలా ఉంటేనే ప్రొటెక్షన్ లేకపోతే తల మీదకి రాడు ఆయన వాక్యాలు నీ హృదయంలో ఉండవు ఆయన మహిమ నీ మీద ఉండదు నువ్వు సైతానికి ఊరికేనే దొరుకుతావు మనల్ని ఎవడు ముట్టలేడు ఎందుకంటే ఇక్కడ ఉంది ముట్టలేరు కాబట్టి ఇప్పుడు చూడండి చంద్రుడు చంద్రుడు అంటే ఎవరు కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఈ చంద్రునికి సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాము చంద్రుడు అంటే చంద్రుడు అంటే మతపరమైన జీవితంలో ఉన్నవాళ్ళు అంటే సగం సత్యం సగం అబద్ధం నమ్ముకున్న అంటే ఆచారంగా జీవిస్తారు చూసినవా పండగలు తీసుకునే ఆచారంగా గుడికి పోవాలా ఆచారంగా పా ప్ర బలలో ఆచారంగా ప్రార్థన చేసుకోవాలా వీళ్ళందరినీ చంద్రునితో పోల్చుతాడు అంటే దేవుడు వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు ఈ వాక్యం నేను ఎప్పుడు చెప్పలే ఈ వాక్యం ఎప్పుడు చెప్పలే చంద్రుణ్ణి ఆమె కాళ్ళ దగ్గర పెట్టిండు అంటే చంద్రుణ్ణి మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు అంటే గొప్ప జనాన్ని మన కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు మీరు ఎక్కడైనా పోయి సువార్త ప్రకటిస్తే మతంలో ఉన్న వాళ్ళందరు నీ కళ్ళ దగ్గరకు వస్తారు నువ్వేమో తలలాగా వాళ్ళేమో తోకలాగున్నారు నీ కళలాగున్నారు కాబట్టి నీ కళ దగ్గరకు వచ్చినా నువ్వు ఏం చేస్తావు తన్నేస్తావా తన్నద్దు అదే సేవ మన సేవ అంటే నీ కళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఆదరించాలా వాళ్ళని సేవలను నడిపించాలా అందుకొరికే దేవుడు నిన్న ఈరోజు నిలబెట్టండి ఇక్కడ మీకు అర్థమవుతుందా కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుని చూపించండి మీ జీవితాలలో వాళ్ళు మీ దగ్గరకు వస్తారు బ్రదర్ నాకు ఇట్లుంది బ్రదర్ నాకు అట్లుంది బ్రదర్ నా కష్టాలు ఇట్లున్నాయి నా సమస్యలు ఇట్లుంది నా కుటుంబం ఇట్లుంది అంటే వాళ్ళందరినీ ఆదరించండి వాళ్ళకి మంచి మార్గం చూపించండి ముందు ప్రభుని చూపించండి వాళ్ళకి నీ గురించి చెప్పుకోకండి నేను గొప్ప అని నేను ఇదే నా నాదే అని చెప్పుకోకండి నీ పేరు అవసరం లేదు నీ ఊరు అవసరం లేదు నేను పబ్లిక్ మీటింగ్స్ పెడితే నా ఫోటో నా పేరు ఇవ్వమంటారు నేను ఒక్కొక్క జగాలో ఒక్కొక్క పేరు ఇస్తాను ముక్క ముక్క ఇస్తాను పేరు ఎందుకంటే నా పేరు మొత్తం ఎవ్వరికి తెలియద్దు అందుకే ఒక జల పోతే ఒక ముక్క ఇస్తా పేరు ఇంకొక ఊర్లో పోతే రెండవ ముక్క ఇస్తా ఎవరికి కూడా నా పేరు కరెక్ట్గా తెలియద్దు ఎందుకంటే నా పేరు తెలిస్తేమొస్తే ప్రభు పేరు తెలవాలి అర్థమైందా మీకు ఈ సత్యం మీరు నా ఫోటో ఇవన్ ఏ ఫోటో లేదంటే నా కాపీ లేదు బ్రద ఫోటో లేదు ఫోటో వేసుకుని మా పేపర్ మీద అతక పెట్టుకుంటాం అతక పెడతాం గొడవలకి ఉత్తరాస్సుకోండి మీ పేరులో వేసుకోండి మీ ఫోటో వేసుకోండి నా పేరు ఇంకా నేను వచ్చి అందరు మిమ్మల్ని గుర్తుపట్టాల నన్ను గుర్తుపడితే వస్తుంది ఏం రాదు నన్ను గుర్తుపడితే అందరూ ఆయన గుర్తుపట్టాల అర్థమవుతుందా నువ్వు నీ తల మీదున్న నీతి సూర్యుడిని చూపించాలి అందరికి నా తల మీద ఉన్న చూడండి నీతి సూర్యుడు ఏ స్ప్రభు ఆయనని చూడండి నన్నేం చూస్తారు నీ తలక మీద లైట్ ఉంటే నేను చూస్తారా లైట్ని చూస్తా నీకు ఎప్పుడే అర్థం కావాలా కాబట్టి ఏ స్ప్రభుని మీరు ప్రసవించేటోళ్లు ఏ స్ప్రవ్ ని చూపించాల్సింది పోయి మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారు ఈ సేవలలో పాస్టర్స్ అంతా అదే చేస్తున్నారు ఈ రోజులలో నన్ను నన్ను నాకే నష్టం మీకు నష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చినానంటే ఏ స్లోని ప్రసంగిస్తున్నాను మీరు ఏ స్లోనే చూసుకోండి మీ హృదయంలో జాగ్రత్తగా పట్టుకోండి ఎవ్వడు నా పేరు గురించి గొప్పగా ఆలోచించేది అవసలేదు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మాయమే అంతే కదా కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా చంద్రుడు గురించి మతస్థులు సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వాళ్ళందరినీ చంద్రునితో పోలుస్తారు నేను ఇప్పుడు అవన్నీ చూపించను మీకు మీ తర్వాత వాక్యాలు వినుకోండి రేడియోలో చంద్రుడు గురించి నేను చాలా విషయాలు రకరకాల ప్రాంతాలలో చెప్పినాను అవన్నీ అప్పుడు వినండి కానీ ఇప్పుడు సూక్ష్మంగా క్లుప్తంగా చెప్తున్నా చంద్రుడు అంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు అంటే కింద ఉండేవాళ్ళు చంద్రుడు అంటే కింద కాళ్ళ కింద కదా మనమేమో పైన తల మనము ఆకాశ వాళ్ళు భూమి వాసులు భూమి మీద అంటే సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వాళ్ళందరినీ చంద్రునితో పోల్చినారు వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళందరినీ మనం ఆదరించాలి ఇప్పుడు చూడండి ఎంత త్వరగా నేను చూపిస్తాను ఇంకా ముగించేస్తాను వాక్యం తర్వాత రెండో వర్షంలో ఆమె గర్భవతి అయి ప్రసవ ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను మూడు విషయాలు ఆమే ప్రసవం గర్భి గర్భిణి వేదన నొప్పులు కేకలు మీకు అర్థమవుతుందా ఆమె గర్భం ధరించింది ప్రసవ స్టార్ట్ అయింది నొప్పులు బాగున్నాయి కేకలు వేస్తుంది ఎందుకు వేస్తుంది సార్ నొప్పుల్లో తట్టుకోక తర్వాత బిడ బయటి రావాలా కదా బిడ బయటికి వచ్చేంత వరకు నొప్పులను భరిస్తూ అరుస్తా ఉంది ఇప్పుడు అర్థమవుతుందా మీకు నేను చెప్పే విషయం ఏ స్థావుని ప్రకటించాలంటే నువ్వు కేకలు వేయాలా సునాసంగా బయటికి వచ్చేది కాదు బేబీ చాలా వేదనతో కూడింది పుష్ కదా బేబీని పుష్ బయటికి చాలా శక్తి కావాలా వాళ్ళు సరిగా తినలేకుంటే నీరసంగా ఉంటే పుష్ చేయలేరు అందుకు సిర్జరీని ఆపరేషన్ చేస్తారు సి సెక్షన్ ఏమంటారు దాన్ని వాళ్ళు ఆపరేషన్ చేస్తారు అసలు అది తప్పు అది సైంటిఫిక్ గా విరుద్ధం అది చెయ్యొద్దు స్వతహాగానే బేబీ బయటికి రావాలా కానీ డాక్టర్లు దొంగలు వీళ్ళు హాస్పిటల్స్ డబ్బుల కొరకు ఓపిక వాళ్ళు టైం ఉండదు నువ్వు బేబీని పుష్ చేసేంత టైం వాడికుండదు అంతసేపు ఎందుకు వెయిట్ చేయాలనేసి త్వరగా సర్జరీ చేసేసి అరవై వేలు డెబ్బై వేలు కొట్టేస్తారు అంతా మోసం మనకున్న కాలం మోసం కాలం నాచురల్ గా పుట్టాల్సిన పిల్లలని వాళ్ళు నాచురల్ గా పుట్టనిస్తలేరు స్వతహాగా పుట్టాల్సిన పిల్లని స్వతహాగా పుట్టనిస్తలేరు వాళ్ళు వాళ్ళు దొంగలు కాబట్టి ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడచ్చు ఆ నొప్పులకు కేకలు వేయించి కాబట్టి మనము ప్రభుని ప్రసవించాలంటే మనకి చాలా బాధ చాలా కష్టం ఇంత దూరం రావాలంటే కష్టము నాకు ఎవరు కార్లో వచ్చి ఎవరు నా గురించి అడుగుతున్నట్టే ఎవరుంటాడు అబ్బా అని నాకు కొంత భయం వచ్చింది సరే నన్ను కొట్టే నాకేం బాధ కదా కొడితేనే కొంచెంసేపు బాధ అనుభవిస్తా పోయి హాస్పిటల్ పోతా మందులు తీసుకుంటా కానీ ఎవడొచ్చింది నన్ను కాకుండా మిమ్మల్ని కూడా కొడతారేమో ఆ భయం నన్ను వెంటాడుతుండే నా గురించి మీరెందు తన్నులు తినాలా అన్న భయం నిన్న ఒకరి ఒక సంపద నేను ఒక చర్చకు నిన్న పిలిస్తే నిన్ననా మొన్న కదా మొన్న మొన్న సాయంత్రము మినీ క్రిస్మస్ కి పిలిస్తే పోయినాం మేము మినీ క్రిస్మస్ చేయం కదా కానీ చేసుకునే బుద్ధి చెప్పని పోతాం వాళ్ళు పిలిచిందే నాకు బుద్ధి చెప్పురా అని పిలిచి వాళ్ళ గురించి కించపరుస్తలేను వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది వచ్చి మాకు బుద్ధి చెప్పండి మాకు బుద్ధి లేదు అని వాళ్ళ ఆత్మ ఘోషిస్తే మేము పోయి వాళ్ళకి బుద్ధి చెప్పని పోతాం అన్నట్టు పోయి ప్రేమతోనే బుద్ధి చెప్పొస్తాం దుఃఖం వాళ్ళని బాధ పెట్టి కేక్ గోయమంటారు అవన్నీ చేయమంటారు మేము కోయక్ గోయాం రోజు వరంగల్ లో ఒక మారుమూల గ్రామంలో మమ్మల్ని పిలిచారు చాలా పెద్ద గుంపే ఒక ఐదారు చర్చిల అన్ని జమీ చేసుకునే పండగ పిలిస్తే పోయినాం ఆడగూడ కేక్ గోయమన్నారు అయితే ఈ మొన్న మొన్న ముల్కన్నూరు రాత్రి రెండు గంటలే ఇంటికి కష్టపడి ఆయన తీసుకొని పోయినా ఇద్దరం కేక్ గోయమంటే మేము గోయం కదా అది బైబిల్ కి విరోధం అని మే నేను కానీ కోసటన్ని కష్ట కించపరచద్దు కదా నువ్వు కోసుకో తినుకో ఏమైనా చేసుకో మెల్లగా చెప్పే బాధ్యత నాది ఇప్పుడైతే తినేసుకోండి అటుపోయిన సంవత్సరం అయితే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వర వరంగల్ ఇంకొక స్థలంలో బాప్టిస్ట్ చర్చాలు పిలిస్తే నాది తెలియదు వాళ్ళు కేక్ పెడతారని పెద్ద కేక్ కోస్తారని దానికి ముందే కేక్ సంబంధించిన వాక్యం చెప్తున్నా బైబుల్ విరుద్ధం కేక్ అనేసి అంత విన్నాక తీసుకొచ్చి కేక్ పెట్టిండ్రు చెప్పంగా అందులో ఉంది బైబిల్ ఉంది ఒక స్థలంలో ఒక దయ్యాలకి కేక్స్ పెట్టినట్ట ఆకాశ అనే దేవతకి వాళ్ళు కేక్స్ పెట్టినారట అంటే అవి నైవేద్యంలాగా పెట్టే వాళ్ళు పాత నిబంధన కాలంలో దయ్యాలకి మనం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళము అట చేస్తామా చెయ్యొద్దు కదా వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ నువ్వేం చేస్తావు నువ్వు చెయ్యొద్దు సరే పని ఎట్లా పోయాలంటే ఆ స్థానిక ఫాస్టర్ ఎవరు ఫాస్టర్ మీరే గొయ్యాలా మేము గొయ్యామన్నా ఏ లేదు మీరు గెస్ట్ బ్రే నేను గెస్ట్ అయినా గానీ మీరే ఇక్కడ పెద్ద ఈ చర్చి మీది మీరే బాధ్యత మీరే లెక్క చెప్పాలి దానికి మీరే కోసుకోండి ఆ మీ మాట్లాడుస్తుంది నేనేవాడి నేను వచ్చి కోసిపోతున్న తర్వాత నాకు పడతాయి అవును ఇవన్నీ అనుభవాలు అయితే సేవలో ప్రసవం ఏదన్నా అంటే అదే ఆ ఒకసారి పెళ్లికి పోతే పూటనికి వచ్చారు ఆ పెళ్లి కొడుకు తరపు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతు తప్పనీకి వస్తాత్కపోయి ఒక రూమ్ లో తాళేసి తాళమేసి పెట్టారు భయంకరంగా కొట్టుకున్నారు పెళ్లి కొడుకునైతే ఇష్టమచ్చు కొట్టేసిండ్రు ఊర్లలో చాలా భయంకరంగా ఉంటాయి పెళ్లిళ్ళు ఆ ఇప్పుడు బయలు ప్రకారంగా ఈ తాళి గిల్లీ మళ్ళీ హిందూ మరి తాళి ఉంటుంది మళ్ళీ నేను బయలు ప్రకారంగా చేయాల దాని ప్రకారంగా చేయాల దేవుల చేసిపోతాను వాళ్ళు కొట్లాడుకున్నారు వాళ్ళన్నారు బ్రదర్ ఇప్పుడు నువ్వు ఇక్కడ నిన్ను కూడా కొట్టేస్తారు త్వరగా తీసుకపోతాం అని తీసుకపోయి రూమ్ లేచి తాళమేశారు నేను నాకు నీళ్ళు లేవు తిండి లేదు ఆ పెళ్లికి పోయినా పెళ్లి చేయనికీ పెళ్లి చేసిన అంతా అయిపోయింది నన్ను తిండి లేదు నీళ్ళు లేదు మళ్ళీ ప్రసాద్ వేదనంటే ఏదో అర్థమైందా ఇప్పుడు పొద్దునంతా తిరిగిన ఎండ తిరిగినా ఊరు ఎక్కడో తెలియక రెండు బస్సులు పోయితే చివరి పెళ్లి కూడా కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి కదా పోతే చివరికి ఆకలి బ్రేక్ఫాస్ట్ లేదు నీళ్ళు లేవు చాయ్ లేదు ఏం లేదు సీదా పెళ్లి చేసేసి త్వరగా అన్నం తిందామంటే పెళ్లి అయిపోయింది అన్నం బెటరే కలిపి వేసేసారు ఆ సిస్టర్ తాళం తీసుకొని పోయింది ఎప్పుడు రావాలా నన్ను ఎప్పుడు నాకు తిండి పెట్టాలా సరే నేను తిండికి బాధపడటం నేను ఉపాసం ఉండటాను కాబట్టి చెప్తున్నా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు చాలా ఆకలి ఉండే ఎండకి మండుతుంది కడుపు కానీ అంటే ఏసులోని ప్రసవించాలంటే ప్రసవ నొప్పులు ఎట్లుంటే నీకు చెప్తున్నాయి నేను కథ ఇట్లుంటే అనుభవం సేవ అంటే ఇట్లా అనుభవం ఉంటుంది టై కట్టుకుని కార్ల దిగి వాకిని చెప్పేసి మళ్ళా కార్లేకి వెళ్ళిపోయేది కాదు అర్థమవుతుందా చాలా కష్టంతో కూడింది కాని మనం చెయ్యాలా ఎవడైతే ఆయన నిమిత్తమై కష్టపడతాడో పర్లోక మందు ప్రతిఫలం దొరుకుతుంది వాడి తగిన ఫలం దొరుకుతుంది ఇహమందు కష్టపడేవాడికి పర్లోక మందు తగిన బహుమానం ఉంటుంది వాడి అందుకని నువ్వు ఎంత ఎంత నొప్పి ప్రసవ మీద పడి ఆ బిడ్డ బుట్ట నొప్పి మర్చిపోతుంది తల్లి మర్చిపోతుంది ప్రసవించినాక నొప్పి మర్చిపోతుంది ఆ బేబీ వచ్చినాక ఆ బేబీని చెప్పని నొప్పి పోతుంది నొప్పి ఉంటది ఎందుకుండదు రెండు వారాలు ఉంటది తెలుసు ఉంటది నొప్పి కొంచెం నొప్పి ఉంటుంది అంతగా ఉండదు కానీ కానీ ఆ పాపని చూసినప్పుడల్లా నొప్పి మర్చిపోతారు అంటే అదే ఇప్పుడు మనకు కూడా అంతే సేవలో మనం ఎంతో కష్టపడి అంత మందిని ఒక రెండు మూడు మంది వింటారు వాక్యము అందులో వచ్చేటోడో ఒకడో రెండు మూడు అంటే ఒకడో రెండు మూడు ఈ వాక్యం తీసుకుంటాం ఆ తక్కిన వాళ్ళందరూ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి కేకలు తింటారు అన్ని పలహారాలు తింటారు వాళ్ళు అంటే లోకాతీతంగా జీవిస్తారు చాలా కష్టం మనము ప్రసవించలేకపోతున్నాం ఈ స్త్రీ కూడా అట్లనే కేకలు వేస్తుంది ప్రతి ఊరికి పోయి కేకలు వేస్తుంది వినండి స్వీకరించండి ప్రభుని అని కేకలు వేస్తుంది నేను ప్రసవించాలా త్వరగా ప్రభుని ప్రసవించాలని కేకలు వేస్తుంది అని విన్నట్టు వెళ్ళాడు కానీ చూడండి మీకు ఒక విషయం నేను చెప్పాలా నేను చెప్తే ఎవడు వింటాడు బ్రదర్ నేను చదువుకోలేదు నేను ఊరోన్ని అని అనద్దు చదువుకుంటేనే ప్రసవిస్తా స్త్రీ చదువులేని స్త్రీలు ప్రసవించరా పూర్వలు ఉండే వాళ్ళు సిటీలు ప్రసవించలేరా ఎవరన్నా ప్రసవిస్తారు ఇది కూడా అంతే దేవుని సేవ దేవుని వాక్యము ప్రకటించేవాడు ఎవరైనా రక్షింపబడి ఆయన ఆత్మ పొందుకున్నవాడు ఏసుక్రిస్తున్న బాప్సం పొందుకున్నవాడు ఎవడైనా చెప్పొచ్చు ఏం బ్రదర్ సిగ్గుపడేది లేనేలేదు మీకు నేను చెప్తున్నాను నాంత సిగ్గుపడేవాడు ఎవ్వరు లేకుండే నేను చిన్నప్పటి నుంచి కాలేజీకి వచ్చేంత వరకు ఎవరి ఇంటికి ఎవరొచ్చినా దాచుకున్నట్టు అంత భయం నాకు చుట్టాలు అసలు ఎవ్వరిని గలవపెట్టండి నేను ఒక రూమ్ లో పోయి మంచం కింద దాచుకునేటోని నాకు ఇప్పుడు జ్ఞాపకంకి వస్తుంది నా జీవితం మంచం కింద దాచుకునేటోని ఎవ్వరొచ్చినా కలవకపోయేవాడిని మా అమ్మ వెతికేది ఎక్కడెక్కడ ఉన్నసి వెతికి నేనేమో మాట్లాడాను ఎవరు చెప్పను సపోర్ట్ చేయండి వాళ్ళు ఎంతసేపు ఉన్నా నేను మంచి గిన్నెనే దాసుకుని ఉంటాను మూల వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వెళ్ళిపోయాక అప్పుడు బయటకు వచ్చి మా మమ్మీతో నండి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినరా అంటే అరే నువ్వు ఎక్కడున్నావు రా ఇంతవరకు అని అప్పుడేమే వెళ్ళిపోయినరా అంటే అప్పుడే బయటకు వచ్చేటండి అంత భయము అంత సిగ్గు కానీ ఇప్పుడు ఎక్కడున్నది పరిస్థితి యేసు ప్రభు రక్షణ కేసులో రక్షణ నేను అట్లా తయారు చేస్తుంది మనం సిగ్గుపడదని వాక్యం నా గురించి ఎవడు సిగ్గుపడతాడో వాని గురించి నేను తిరిగి వచ్చినప్పుడు సిగ్గుపడతానట్టు కాబట్టి సిగ్గుపడదు మనం అర్థమైందా చూడండి ఒకప్పుడు పడ్డం సిగ్గు ఇంకా పడద్దు ఒకప్పుడు భయపడ్డం ఇప్పుడు పడద్దు హస్మత్ పేట్ చర్చ్ ఆ సిస్టర్ చెప్తుంది అన్నా నీకు గుర్తుందా పదిహేడు సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు సేవ ఈ ప్రాంతంలో ఒక ఆయన కొట్టనికి నిన్ను గుర్తుందా తర్వాత మనుషులం కొట్టింది చర్చలో ఆయన అంట ఇప్పుడు పశ్చాత్తాపడి ఆ బ్రదర్ కి సారీ చెప్పండి అని పోయిన వారం అన్నాడంట పదిహేడు సంవత్సరాలు పట్టింది ఎవడైతే నాకు వ్యతిరేకంగా గందరగోళం చేసి చర్చంతా డిస్టర్బ్ చేసి ఆ రోజు చెప్తున్న మాట పదిహేడు సంవత్సరాల తర్వాత తన భార్య రక్షణ అనుభవం వలన అతను కూడా మార్పు చెంది ఈ సిస్టర్ దగ్గరికి వచ్చి చెప్తున్నా పాసరామ దగ్గరికి ఆ బ్రదర్ ఎట్టున్నాడు చాండోలైంది అని గురించి తెలియక ఆ రోజు చాలా సమస్య చేసినా కదా సారీ చెప్పు ఆ బ్రదర్ కి అన్నాడంట కిషన్ రా ఎన్ని సంవత్సరాల ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత మార్పు చెంది బాగా అర్థం చేసుకోండి ప్రసవించడం అంటే అంత సునాసం కాదు ఆ వాడు కొట్టునీకి వచ్చిండను వాడు అని తప్పు కాదు నన్ను కొట్టినకి వచ్చిండు కానీ ఆ నేను కళ్ళు మూసుకొని వర్షిప్ చేస్తున్నా ఇంకా బలం విరుస్తున్నాను కొట్నీకొచ్చిండు వాడు మళ్ళీ ఏమైందో నన్ను గొట్టక చర్చిలో ఉండాలని కొట్టేసేసి అందరినీ లేడీస్ కూడా కొట్టేసిండు ఇష్టం వచ్చినట్టు నాకేమర్థం కాలేదు నేనేమో అటనే కన్ను మూసుకున్నా టాప్ టాప్ టాప్ శబ్దం వస్తుంటే అప్పుడు కళ్ళు తెరిచిన అప్పటికే ధనాధన కొట్టి ఈడ్చుకొని పోతున్నాడు అందరిని సరే చాలా వేదన నాకు ఆ రోజు కానీ ఈ రోజు అది సంతోషంగా ఉంది అంటే పదిహేడు సంవత్సరాలు అయింది వేదన నాకు నీకు అర్థం అవుతుందా ఇది తొమ్మిది నెలలు మోసి తొమ్మిది నెలల తర్వాత అనేది కాదు ఈ ప్రసవ వేదన నువ్వు సచిపోయేంత వరకు ఉంటది నీ సేవ జీవితంలో అర్థమవుతుందా ప్రతి రోజు క్రిస్మస్ పండగ అంటే ఇదే క్రిస్మస్ పండుగ అంటే సుఖం దా ఏం సుఖానుభవమా క్రిస్మస్ పండగ అంటే ప్రతి రోజు ప్రసవించాలి అది క్రిస్మస్ పండగ అది సుఖంతో కష్టంతో కూడింది కానీ చివరికి ఆనందం ఉంటది పాప పుట్టినాక ఆనందం ఉంటది ప్రతిరోజు మనకు ఆనందము ప్రతిరోజు బాధనే క్రైస్తవ జీవితం అంటే అట్లా ఉంటది కాబట్టి ఇప్పుడు నేను ఇంకో వాఖ్యాన్ని ముగిస్తున్నా చివరిగా ఏం జరిగింది ఈమె చివరికి కేకలు వేసి ప్రసవించింది చూడండి ఇంకొక సూచన అంటే ఒక దిక్కు ఇది జరుగుతుంది ఒక దిక్కి మీ ప్రసవేదన పడుతూ అరుస్తుంది ఇంకొక దిక్కు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడు ఇదిగో ఎర్రని మహాఘట సర్పం పెద్ద సర్పం ఘట సర్పం అంటే ఎట్లుంటది అంటే ఇంగ్లీష్ లో డ్రాగన్ అంటదండి అసలు ఎవరు చూడలేదు ఏ లోకంలో లేదా అది ఏ జూ పార్క్ లాగా అది డ్రాగన్ ఎట్లుంటది అంటే రాక్షసి బలి లాగుంటది అది అర్థమవుతుందా రాక్షసి బల్లి ఎప్పుడన్నా చూసిండ్రా మీ బల్లి చూసిండ్రా గొడల మీద బల్లి అదే అదే పెద్ద సైజ్ ఉంటే ఎట్లుంటుందో ఊహించుకోండి ఉడుము తెలుసు కదా ఓ ఈ ఈ ఇల్లంతా ఉడుము ఉంటే ఎట్లుంటది ఈ పరిస్థితి అట్లా ఊహించుకోవాలన్నట్టు ఇది ఈ బలి అంట ఎర్రగుందంట రాక్షస బలి ఘట సర్పం అంటది అది అంటే ఇది సైతాన్ అన్నట్టు సైతాన్ని ఘట సర్పం అంటది బైబిల్ అంటే రాక్షస బలి లాగుంటది డ్రాగన్ అంటే ఇంగ్లీష్ లో అది అది ఏం చేస్తున్నట్ట చూడండి ఇక్కడ ఈ దర్శనంలో దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేను ఇప్పుడు నేను చెప్పాను తర్వాత ఎప్పుడన్నా చెప్తా ఈ ఏడు తలలు ఎంత ఏడు తలలు పది కొమ్ములు ఈ తలలు కొమ్ములు వాటికి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పాను తర్వాత ఎప్పుడన్నా చెప్తాను ఒకరోజు మీరు ఇప్పుడు ఎందుకంటే మన వాక్యం అంత ఎటది కానీ ఇప్పుడు చూడండి దాని తల మీద ఏడు కిరీటములు ఉండెను దయ్యం మీద సైతా మీద ఏడు కిరీటాలు ఉన్నాయంట తర్వాత చూడండి ఇప్పుడు మనకు కూడా కిరటం ఉంది ఉందా మనకి కిరటం ఈ స్త్రీకి కిరటం ఉందా దానికి కూడా కిరటాలు ఉన్నాయి నీకు ఒకటే కిరటం ఉంది నాకు ఏడు కిరటాలు చెప్పుకుంటుంది అది నువ్వు ఏడు కిరణాలు పెట్టుకోవాల్సి అవసరం లేదు నాకు ఒకటి ఉంటే చాలు తర్వాత నేను ఆ తీసి నా ప్రభు కాల పెడతా ఎప్పుడు అక్కడ ఆయన దగ్గర చూడండి ఇది ఏం చేసిందంటే ఇది ఘట దాని తోకతో ఆకాశ నక్షత్రంలో మూడవ భాగంను ఈడ్చి వాటిని భూమి కింద పడవేస్తుంది గొప్ప గొప్ప సేవకులని అది ఊడ్చేస్తుంది నక్షత్రం అంటే దేవుని సేవకులు గొప్ప గొప్ప సేవకులని అది పడగొడుతుందట ఈ సైతాన్ అర్థమవుతుందా తర్వాత ఏం జరిగిందో చూడండి కననై ఉన్న ఆ స్త్రీ కనగానే అంటే ఈ స్త్రీ కనింది చివరికి అలా అనండి ఈ స్త్రీ కనింది చివరికి ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసాద వేదన పడుతుందో చివరికి మట్లు కనింది కదా అంటే ఆమె నొప్పి ఆమె బాధ పోయింది ఆమె కనింది ఎవరిని కనిందో చూడండి ఇక్కడ ఆమె శిశువును ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండను ఈమె ఎప్పుడు కనుతదో ఈమె ఎప్పుడు కనుతదో మొగ శిశువుని మొగ శిశువుని ఆ శిశువుని మింగడానికి ఉంది సైతాన్ అర్థమవుతుంద ఇప్పుడు నేను మీకు చెప్తా ఇది అంత గొప్ప కష్టతరం కాదు మీరు ఎవరు మీరు ఎక్కడెక్కడ పోయి సేవ చేస్తారో ఎంతమందిని ప్రభు దగ్గర నడిపిస్తారు కదా వాళ్ళని మింగణికి వాడున్నాడు సైతన్ నిన్ను ఏం చేయలేకపోతున్నాడు నువ్వు ఎవరికైతే సువార్త చెప్తావో వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు కదా వాళ్ళని మింగనికి వాడు చూస్తున్నాడు అంటే నీ కష్టాన్ని వృధా చేస్తున్నాడు నువ్వు ప్రసవిస్తే నీ బాబుని వాడు దొంగలిస్తున్నాడు అర్థమవుతుందా కిడ్నాప్ చేసుకుని పోతారు చూస్తుంటారా దొంగలు పిల్లల్ని అట్లా వాడు కిడ్నాప్ చేసుకుని పోనీ చూస్తున్నాడు నువ్వు కరిన వాళ్ళని నువ్వు సేవ చేసి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఊర్లు తిరిగి రకరకాల ప్రాంతాలు తిరిగి నువ్వు ఒక బాబుని కంటే ఒక ఒక రక్ష ఒక ని రక్షలను నడిపిస్తే వాణ్ణి అది కొట్టుకొని పోతున్నాడు నీకు అర్థమవుతుందా ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో కదా నేను ఇట్లా బైబుల్ స్టడీ ఇవన్నీ బైబిల్ వాక్యాలు చెప్పడానికి ఒక బ్రదర్ కారణం నేను మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం అని పేరు నోటికి వస్తలేదు రామాంత పుర్లుంటాడా బ్రదర్ ఆయన పేరు ఎందుకు నోట్ కోసలేదు జనార్దన్ జనార్దన్ అనే బ్రదర్ ఒక బ్రదర్ నువ్వు ఇట్లా బైబుల్ స్టేడ్ ఎందుకు పెట్టావు బ్రదర్ మేము వచ్చి వాక్యం అని నాకు ఇష్టం లేకున్నా జబర్దస్తి చేయించి నాతో స్టార్ట్ చేయించు ఆయన కాని నేను స్టార్ట్ చేసిన రెండో వారం నుంచి ఆయన మాయమైండు ఈ రోజు కనిపించలే మళ్ళా ఎక్కడో అర్థమవుతుందా మనం ఇంతగా కష్టపడతాం ఇంత ప్రయాస పడతాము అమాంతంగా మాయమైపోతున్నాడు సైతాన్ని గుంజకపోతున్నాడు వాళ్ళని అర్థమవుతుందా నువ్వు చెప్తే వాక్యం నేను వినాలని వస్తున్నా బ్రదర్ అని ఆశతో వచ్చిన వాడు మాయమైపోయి అంటే ఇంకా ప్రసవించే ప్రసవ ప్రసవించే టైంకే వాడు మాయమైపోతున్నాడు ఇంకా ప్రసవించలే ప్రవహించక ముందే కనీసం ఇక్కడ వీళ్ళు రక్షింపబడినాక మాయమైతున్నారు వాడు మింగేస్తున్నాడు వీళ్ళ మింగనాలి అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి మూడవ ఐదవ వర్షంలో సమస్త సమస్త జనములను ఇనుపదండంతో ఏనై ఉన్న ఒక మగ శిశువును ఆమే కనగా ఆమే శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను అర్థమైందా సైతాను వీడిని చిత్రవాద ఈ శిశువుని అర్థమవుతుందా సైతాను ఈ శిశువుని చిత్రవద చేస్తే దేవుడేం చేసింది తెలుసా ఇంకెంతకాలం చిత్రవాద చేస్తావు సస్తావు నా దగ్గరకు వచ్చాయి అని వాడిని తీసుకుపోతున్నాడు గొప్ప జనం అంతా శస్తర్ అని ఉంది వాక్యం ఎన్నో వాక్యలున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాక్యలు మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరు కానీ సస్తప్పుడు ప్రవ్వా నన్ను నీ దగ్గర తీసుకో ప్రవ్వా అని ప్రార్థన చేసి చనిపోతారు అప్పుడు దేవుని చనిది పోతున్నారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి సైతానికి ఎక్కడని కోపం వస్తుంది ఈమెన్ కనింది వీళ్ళు ఇంత కష్టపడి సాయంత్రం వరకు సేవ చేసి కంటున్నారు నేను మింగ అంటే వాడిని దేవుడు తీసుకొని పోయిండు పరలోకానికి అంటే చచ్చిపోయిన వాడు ఇక్కడ ఆ పిల్లడు చచ్చిపోతున్నాడు వాణ్ణి ఎవరు తీసుకుపోతున్నాడు అంటే మనం కష్టపడి ఇంత సేవలు నడిపిస్తున్నాము వాడు ఎక్కడెక్కడ పోతుంటే వాడిని పట్టుకుని వాడిని చిత్తవదాం చేస్తుంది సైతాను కానీ చివరికి ప్రభు ఆయన తీసుకుంటాడు అది సత్యం అది ఖచ్చితంగా నువ్వు కష్టపడ్డ నీ సేవ ఎప్పుడు వేస్ట్ కాదు నువ్వు ఎంత ప్రయాసపడి ప్రసవ వేదన గాని కేకలు అరుస్తూ ప్రసవిస్తున్నా నీ సేవ వేస్ట్ కాదు వాళ్ళ సేవ వేస్ట్ అవుతుంది మన సేవ ఎప్పుడు వేస్ట్ కాదు ఎందుకంటే మనం ఈ సత్యాన్ని గ్రహించి సేవ చేస్తున్నాం ఆ శిష్యువుని వాడు మింగని చూస్తే దేవుడు ఆ శిష్యువుని పరలోకానికి తీసుకెళ్ళిండు గొప్ప జనం పరలోకానికి పోతారు చివరికి అందరు చస్తారు ప్రతి ఈ విషయం ఎవ్వరు చెప్పరు నేను మీకు చెప్తున్నా కానీ ఆయన కొరకు చవడానికి నేను రెడీగా ఉన్నాను మీరున్నారా నెక్స్ట్ ఈ ఏరలోకి పోయిండు మీకు తెలుసా రెండు సంవత్సరాల క్రితం పాస్టర్ పడు మీ ఏరలోనే ఇంకొంచెం ముందు ఇదే ఏరియాల జరిగిందే సరే ఓడో చంపుతున్న మనం భయపడతామా నేను రక్షింపబడ్డ వాడిని నేను ఈ బోతే పోతే ఖచ్చితంగా దేవుని సన్నిధులు ఉంటా అది మన ధైర్యం ఈ ధైర్యం ఎవరికి ఉండదు ఎందుకు క్రైస్తవులు చనిపోయి వెనకబోరంటే వాళ్ళకి సత్యం తెలుసు ఈ లోకంలో ఎవరికి తెలియదు సత్యం ఆ నన్నెట్ట చంపుతాడు అయ్యో చచ్చిపోయినా అంటే వాడు ఎక్కడ పోయినా తెలియదు కానీ మనము భయపడము అనుమానపడము మనం చనిపోతే ఈ క్షణము ఖచ్చితంగా దేవుని సంధిలో ఉంటాం హండ్రెడ్ అది విశ్వాసం ఇక్కడ నుంచి వస్తుంది శిష్యులందరూ చనిపోయి రెడీ ఒకసారి నేను చెప్పిన వాక్యం అపొస్త బోధలో అపొస్త వాళ్ళందరూ ఐదు మంది సేవకులు ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయాక ఐదు మంది సేవకులు వాళ్ళందరూ ఈ రోజు నేను చచ్చిపోతాను ఆయన రెడీ ఏ లేదు నేను చచ్చిపోతాను ఇంకొకటి ముందుకు నేను ప్రభు కొరకు ఈ రోజు చచ్చిపోతా ఒక్కొక్కరు ముందుకు వచ్చిన వాళ్ళంట ఈ రోజు చూడాలి వస్తున్నాడా ఎందుకు చావు ఆడంబరంగా జీవించాలా సుఖంగా జీవించాలా ఆయన విలు కట్టుకోవాలా మంది ఇది చేసుకోవాలా అది చేసుకోవాలా గంభీరంగా జీవించాలా రాజులాగా జీవించాలా ఇదే గుణగణం గానీ ఎవడు ప్రభుత్వం చచ్చిపోతాడు బ్రతుకుంటే క్రీస్తే చావైతే మేలు అనే వాక్యం అక్కడికెళ్ళొచ్చి వాళ్ళకి తెలుసు కాబట్టి చనిపోవడం రెడీగా వాళ్ళు మనమంతే సరే ఆయన నిన్ను కాపాడుతాడని ఇందాక వాక్యం చేసిన ఇప్పుడు చూడండి ఆయన ఎట్టి నిన్ను కాపాడుతాడని ఇక్కడ వాక్యం ఉంది అది చూపించి వాక్యాన్ని బుగించేస్తా ఇప్పుడు చూడండి ఆమె శిశువు ఆమె శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడేను సైతానికి దొరకలే ఆ పిల్లవాడు సైతాన్ కష్టపెట్టిండు కానీ వాడు మరణించినాక దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అప్పుడు ఏం చేసిండో చూడండి ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను మనము దొర్కం ఎవడికి మనల్ని కూడా వెంట వాడు సైతాన్ మనం అందరం ఇక్కడ ఉన్నాం ఆ స్త్రీకి సాదృశ్యంగా మనం వెంటబడతాడు వాడు కాని మనం దొర్కం మనం పారిపోతాం ఎక్కడ పారిపోతాం అనన్యం అంటే ఈ లోకంలో ఎక్కడ ఉంటామో ఓడి నీ పక్కన నీ పక్కన నువ్వు నిలబడతావు నీ పక్కన కూడా ఉంటాడు కదా అంతవరకు నువ్వు వాటి పక్కన ఉన్నట్లు నిన్ను గుర్తుపట్టాడు నాకైతే ఎన్నిసార్లు అనుభవం అయింది నీకైందా లేదా ఎన్నిసార్లు నా పక్కన చాలా మంది ఉంటారు హయ్ నువ్వెప్పుడు వస్తావు బ్రదర్ అంటారు ఆమె గంట సేపటి ఉంటాను వానికి నేను కనిపించను ఆ అనుభవం నాకు చాలా సార్లు అనైంది మనం ఎవరికి దొరకం ఎందుకంటే ఈ సత్యంలో మనం ఉన్నాం వాక్యంలో మనం ఉన్నాం ఈ వాక్యంలో నువ్వు ఉన్నంత వరకు ఎవరికి నువ్వు దొరకవు ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నా చూడండి ఇక్కడ చీకటి కూడా పడుతుంది కదా ఆ స్త్రీ అరణ్యకు కొనిపోయాను అక్కడ అచ్చట వారు వెయ్యిని దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమె యొక్క ఆమెకొక స్థలము సిద్ధపరచను నిన్ను పోషించడం కొరకు దేవుడు నీకు స్థలం ఇస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు నీకు ఆ శ్రమల కాలంలో నీకు పోషణ ఉంటది ఏ బాధ ఉండదు ఏలియర్ ఎట్లా పోషించు దేవుడు నిన్ను అట్ పోషిస్తాడు తప్పక పోషిస్తాడు ఎందుకంటే నువ్వు ఎంతగానో శ్రమ పడి వేదనతో ప్రసవిస్తున్నావు కొత్తగా ఇంటికి పోయి వచ్చేది కాదు కదా ఇది సేవా జీవితం మనం అన్ని చేస్తున్నాం ఇంత ఒక ఫుల్ టైం పాస్టర్ కంటే ఎక్కువ కష్టపడుతున్నాం మనం కాదంట్రా అని గొప్పగా నేను చెప్పుకుంటున్నాను మన గురించి పాస్టర్ అనేది పొద్దున పని చేస్తాడు వాడి లోకంలో పైస్తున్నాడా కష్టపడుతుడా కష్టపడి సంపాదిస్తున్నా డబ్బులు లేదు ఇదే కష్టతనం మనం చేసేసేమని కఠినమై శ్రమతో కూడింది అన్నింటిని తాళుతూ మనం చేస్తున్నాం కదా కాబట్టి మనల్ని పోషిస్తాడు దేవుడు మనము ఎవరికి దొరకమంట కాఫలా ఇస్తాడంట మనకి తర్వాత చూడండి అంతటా పర్లోక యుద్ధం జరిగిన అప్పుడు వాడు సంఘం మీద యుద్ధానికి వస్తున్నాడు ఏం జరిగింది అంతర్వాత చూడండి కొడుద పదిహేను వర్షాలు చూడండి ఒకసారి అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మీరు తీరిక ధ్యానిద్దాం కావున ఆ స్త్రీ ప్రవాహం నకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటు నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనక వెలగ్రక్కెను అయితే వాళ్ళు అప్పటికి విడిచిపెడతలేడు ఈ స్త్రీని ఈ స్త్రీ వెంటబడి అని ఇక్కడ ఉంది వాక్యం చివరిగా నేను ముగిస్తున్న వాక్యం వాడు ఆమె ప్రసవించేంత వరకు ఆమె సతాయించుడు ఆమె ప్రసవించాక పిల్లవాడిని సతాయించి ఆ పిల్లవాడు దేవుని చెంతకు పోయాక కూడా ఆమె తిరిగి పోషించక తిరిగి వచ్చినాక ఆమె మళ్ళీ ఆమె వెంట ఇక్కడ ఉంది వాక్యం ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆమెని ముట్టలేక వాడు ఏం చేసిండంటే వాడి నోట్ల నుంచి పెద్ద జలము కక్కినట్ట నీళ్లు ప్రవాహం చెత్తన్నట్టు అంటే వాడి వాడి సమూహం వాడి వాని అనుచరులుంటారు కదా ఆ నీళ్లు అంటే వాని అనుచరులు నీళ్లు అంటే మనుషులకు సాదృశం సైతాను నోట్లకి వచ్చే నీళ్లు అంటే సైతాను మనుషులు సైతాను మనుషులు ఈమె ఎంట పడినరంట అర్థమైందా మీకు నీ సంబంధించిన వాక్యాలు చాలా నేను రాసుకున్నా ఇప్పుడు నేను మీకు చూపించాను క్లుప్తంగా మీరు రాసుకుంటే రాసుకోండి అవన్నీ ఇప్పుడు మనము బైబుల్లో ఓపెన్ చేసి చూసుకుంటే టైం లేదు యశా గ్రంథము యాభై అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఉంది అది చదువుతా త్వరగా యశాగ్రంథము యాబై తొమ్మిదవ ఈ నీళ్లు దేనికి సంబంధించిన వాడు నీళ్లుగా నీళ్లుగా ఆ నీళ్లలో ఆమె చంపాలని వాడు నీళ్లుగా నీళ్లు ఏందో చూడండి సైతానికి మనమంటే చాలా అసహ్యం పడమటి దిక్కునున్నవారు యహోవనామంకు భయపడు సూర్యోదయ దిక్కును ఆయన మహిమకు భయపడుదరు పుట్టించు గాలికి కొట్టుకునిపో ప్రవాహము వల్లే వచ్చును సిద్ధకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మర్లుకున్న వరకును విమోచకుడు వచ్చును ఇదే యహోవాకు కాబట్టి ఆయననే ప్రవాహాన్ని పంపిస్తున్నాడు కానీ ఆ ప్రవాహం ఏం జరుస్తుంది ఆ ప్రవాహము ఈమె మీదకి రానియకుండా ఏం చేస్తున్నా అనేది ఇక్కడ వాక్యం చూడండి ఈ లోకంలో ఏం జరుగుతున్నా దేవునే వలననే జరుగుతుంది సైతానికి పర్మిషన్ ఇచ్చేది కూడా దేవుడే అన్న విషయం మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం ఎందుకు ఇస్తాడంటే నువ్వు సత్యాన్ని ప్రేమించకపోతే నువ్వు సత్యాన్ని ప్రేమించకపోతే నేను నిన్ను శిక్షించాలంటే సైతానికి గొప్ప చెప్పాలా అదే ఆయన విధానం మొదటి నుంచి కూడా కాబట్టి మనం అందరం ఆయన తట్టు తిరగాలంటే ఆయన వాక్యానికి విధేత చూపించాలి వివేత చూపించకపోతే నీకు బుద్ధి చెప్తాడు బుద్ధి అత చెప్తాడు సైతాన్ని చెప్తాడు పోయి కొట్టువాడిని తిట్టువాడిని రోగం పెట్టాను ఆవిడ పెడతాడు వాడు దాని తర్వాత దేవుని తరలితావు మళ్ళీ ఏడుస్తావు అప్పుడు దేవుని శాస్త్రపరిస్తాడు అది విధానం కానీ మనం అంతవరకు ఎదుగుటమి వల్ల ముందే ఒప్పుకోవచ్చు కదా నీ జీవితానికి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవులాగున ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగరక్కనే గాని భూమి ఆ స్త్రీకి సహకారీ అయి తన నోరు తెరిచి ఆ గట తన నోట నుండి గ్రకిన ప్రవాహం ను మింగివేసింది భూమి మింగేస్తుంది అంట భూమి ఆ ప్రవాహాన్ని మింగేస్తుంది సరే ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు పాత నిబంధన కాలంలో కూడా భూమి తెరుచుకోవడం మనం చూస్తాం భూమి తెరుచుకోవడము ఆ నది ప్రవాహాన్ని మింగినట్లు మనము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదకొండు పదమూడు వసన చూస్తాం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పదకొండు పదమూడులో సరే ఇప్పుడు బ్రదర్ అయితే భూమి ఆమెకి సహవాసం చేస్తుంది భూమి అంటే మతపరమైన జీవితం దక్షిణ హస్తము నీ దక్షిణ హస్తమును భూమి వారిని మింగివేసాను కాబట్టి ఈ నీళ్లు ఒక మనుషులకి ఒక గుంపుకి సాదృశ్యం దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న వాళ్ళకి ఆ నీళ్లు గుర్తు ఆ చెత్త నీళ్లు అన్నట్టు అవి సైతాన్ని నూటకి దేనికి సంబంధం అంటే దుష్టులు వాళ్ళు వాళ్ళు దేవుని బిడలకి వ్యతిరేకమైన వాళ్ళు దేవుని బిడలు చంపడానికి వస్తున్నారు వాళ్ళని మింగేసిందంట భూమి అట్లా ఉంది వాక్యం అది కాబట్టి దేవుడు ఈమెని అడుగడుగున కాపాడుతూ వస్తున్నాడు చివరికి కూడా కాపాడుతున్నాడు నువ్వు ఆయన కృపలో ఉండాలా ఆయన నేను కాపాడుతూ ఉండాలంటే నువ్వు ఈ స్త్రీ ఉండడం నేర్చుకోవాలా సరే దాని తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఉంది ఈమెని దేవుడు కాపాడుతున్నసి ఏం వాడు ఆ మగవ శిష్యు వెంట మనం చూస్తాం కిందికి ఒకసారి కనిపిస్తున్నావు వాక్యం అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుంది కోపం వచ్చిందని ఈయనమె దేవుడు ప్రతిసారి కాపాడుతుండే ఎన్నిసార్లు నేను సంపరి చూసినా ఈమె కాపాడుతుండే దేవుడు అనేసి కోపంతోనే చేసినట్టే వారు చూడండి దేవుని ఆగిలని కై కొనొచ్చు యేసును కూర్చి సాక్ష్యం ఇచ్చు ఉన్నవారైనా ఆమె ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటకై బయలువేళ్లి సముద్రతన నిలిచారు సరే ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు ఏంటంటే ఆమెని ఏం చేయలేకపోయాడు కాబట్టి చివరికి ఆమె శిశుని కన్నది కదా ఆ శిశువులో కొంతమంది ఉంటారు చిన్న గుంపు ఆ చిన్న గుంపు ఏంట పోయింది వాళ్ళని సతాయించని ఇది రెండు వేల నుంచి నడుస్తూనే ఉంది కథ ఇది కొత్తగా జరిగింది కాదు కొత్తగా జరగబోయేది కాదు రెండు వేల నుంచి నడుస్తున్న కథనే ఇది సైతాను మన వాళ్ళని ఎంతగానో కష్టపెడుతున్నాడు మనమేమో ఎంతో కష్టంతో ఈశ్వరని వాళ్ళ జీవితంలో ప్రసవిస్తున్నాము వాళ్ళు వాణి బ వాడు పెట్టే కష్టాలకి వాళ్ళు గురి అయిపోయి సమస్యలు అయిపోయి వాళ్ళు వేదన అనుభవిస్తారు ఇదే జరుగుతుంది సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు ఇది జరుగుతూనే ఉంటది ఆయన వచ్చేంత వరకు కానీ ఒకటే సత్యం ఏందంటే ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా ఆయన పుట్టుక ఈ లోకంలో పుట్టిండి కరెక్టే అది కాని అసలైన పుట్టుక ఆత్మీయమైనది ఆయన ప్రతిరోజు తెల్లవారి వేకు వచ్చుక్క హృదయంలో ఉదయించాలా ఏసుప్రభే వేకు వచ్చుక్క కాబట్టి ప్రతిరోజు ఉదయము నీ హృదయంలో ఏ ప్రవ్వ ఈ రోజు నా హృదయంలో నూతనంగా జన్మించి ప్రవ్వా అని ప్రార్థన స్టార్ట్ చేయలేదు ప్రతిరోజు నేను అయితేనే చేస్తాను తర్వాత నువ్వు అనేక ప్రాంతాలకు పోయి ఊళ్ళోకి పోయి ఎక్కడెక్కడ పోయి సేవ చేస్తుంటో అందరి జీవితంలో ఏసులో పుట్టాలా అది నీ సేవ అందుకొరికి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని మనం చెప్పాలి అనేకలకి చదవాలా చదువుకోవాలా నేర్చుకోవాలా చదువుకొని అవన్నీ నేర్చుకొని ఆ సాయంత్రం పూట బడులుంటాయి పెద్దవాళ్ళకి ఎక్కడైనా ఉంటే పోయి నేర్చుకోవాలా ఆయన నేర్చుకోవాలా బయలుదని చూస్తే చాలు ఆ సిస్టర్ ఎట్లా నేర్చుకుందా మీరు అటా నేర్చుకోవచ్చు మీరు కూడా గొప్ప సేవకులు కావచ్చు నాకు ఎట్లా చూపించినా దేవుడు మీకు ఇంకా ఎక్కువ చూపిస్తాడు మీకు ఆశ ఉంటే నేర్చుకోవచ్చు ఎవరన్నా నేర్చుకోవచ్చు బైబిల్ తెలుగు తెలుగు నేర్చుకుంటే ప్రభుత్వం నేర్చుకోవచ్చు దాని తర్వాత మీరు గొప్ప సేవకులు అయితే మీ ద్వారా ఎంతో మంది ప్రభుత్వం తెలుసుకుంటారు అది అసలైన క్రిస్మస్ మెసేజ్ అర్థమవుతుందా నిజమైన క్రిస్మస్ మెసేజ్ ఏంది ఆయన ఎప్పుడో రెండు వేల సమాజ క్రితం కాదు ఈ రోజు నీ హృదయలో పుట్టిందా నీ సేవ ద్వారా ఇతరుల జీవితంలో పుట్టిండా అది అసలైన క్రిస్మస్ ఆ సత్యం మీరు తెలుసుకొని సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా ప్రకటించండి ప్రతి ఒక్కరిని ప్రకటించండి మీ మీ ఉద్యోగంలో ప్రకటించండి మీ నీ తల మీద ఉండటానికి ప్రకటించండి నీ పక్కన ఉండటం ప్రకటించండి నీ క్రింద ఉండటం ప్రకటించండి ప్రతి సువార్త ప్రకటించండి అది తప్పక అద్భుతాలు చేకూరుస్తారు ఎందుకంటే ఈ రోజు వాగ్దానం చెంది దేవుడు నువ్వు ఖచ్చితంగా ప్రసవించాలా నువ్వు కడపలే పెట్టుకుంటే ఎట్లా ఏం ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్నావు వాక్యం ఇన్ని సమాచాలు నెలలు నెలలు వారాల వారాలు సమాచాలు సంవత్సరాలు ఇన్ని వాక్యాలు నింపున నీ హృదయంలో నీ కడుపులో కన్ను ప్రసవిస్తలేవు ఏమైతే చెప్పండి ప్రసవించకపోతే నీ తెలుసా నేను నేను హాస్పిటల్ మనిషిని డాక్ చెప్తున్నా అదే ప్రసవించకపోతే ఏమైతుంది ఆహా బేబీ ఉంది కడుపులా కన్న ప్రసవిస్తలేవు ఏం చేస్తావు అనిపోతుంది నువ్వు పాయిజన్ అయిపోతావు నీ బాడీ నీ శరీరం అంతా పాయిజన్ అయిపోతుంది అర్థమైతుందా అంటే నీ జీవితం వేస్ట్ అయిపోతుంది అట్లా కావద్దు అని ప్రార్థిద్దాం మనమందరం ప్రసవించాలా ఏసుమోన్ ప్రసవించాలా ప్రార్థిద్దాం దేవుడు కచ్చితంగా మనకు ఆ శక్తిని ఇస్తాడు మనం అనేకులకు ఏసుమన్ ప్రకటించాలా కళ్ళు మూసుకోండి పరిశుద్ధురగు తండ్రి మీకు వందాలైనా రవ్వా ఈరోజు మీరు మాకు చూపించిన ఇంతవరకు మేము ఎప్పుడు అర్థం చేసుకోవాలి వాక్యం ఎవరు మాకు చూపించలేదు ఈరోజు మీరు మాకు చూపించినారు మీకెంతో బంధనాలైనా ప్రభావ మేము అనేకుల జీవితాల వేస్తున్న ప్రసవించాలా మేము గొడవలు కాదు ప్రవ్వా మేం కచ్చితంగా ప్రసవిస్తాం మా జీవితాంతం ప్రసవిస్తాం అనేకులకు మినీతి సత్యాన్ని ప్రకటిస్తాం ప్రతి ఒక్కరిని ఆ తయారు చేస్తాం మేమే కాదు ప్రవ్వా సూర్యుని ధరించుకున్నది ఎంతో మందికి అది ధరింపజేయాల మేము ఎంతో మందిని సూర్యుని ధరించుకున్న స్త్రీ తయారు చేయాలా అటువంటి సేవ మీరు మాకు మీరు మమ్మల్ని పోషిస్తాన్నారు మీరు మమ్మల్ని కాపాడుతా అన్నారు చివరి వరకు కాపాడుతా అన్నారు అరణ్యంలోనికి ఎగిరిపోయి రెక్కలిస్తా తర్వాత పోషిస్తా అన్నారు తర్వాత సైతానికి దొరకనికుండా కాపాడుతున్నారు వాడు మమ్మల్ని మింగనికి ప్రయత్నిస్తాడు మీరు మమ్మల్ని కాపాడనారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రభాస్ యేసీసార్లు మరణించే వాళ్ళం ఎన్ని యాక్సిడెంట్స్ గాయమైనాయి మరణంలోనికి పోతూ మమ్మల్ని బయట తీసుకొచ్చారు ప్రతి దశలో మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు ఇంతకాలం మీరు కాపాడనారు దాన్ని మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం మీరు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడినరు మాకు సమృద్దిగా దయచేసినారు మంచి ఉద్యోగాలు ఇచ్చినారు మంచి జీతాలు ఇచ్చినారు మంచి కుటుంబాలు ఇచ్చినారు ప్రవ్వా మంచి గృహం ఇచ్చినారు అయినా వాటి బట్టి మీకు వదనాలి కానీ మేం ప్రసవిస్తలేం మేం ప్రసవించాలా ప్రవ్వా మేం ధైర్యంగా ప్రసవించాలా మేము గొడ్రాల ఉండడానికి వీల్లేదు మేం ఎన్నో వాక్యాలు నింపుకున్నాం కానీ ఇప్పుడు మేము ప్రసవించాలా అటువంటి ప్రసవించే స్త్రీలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఇక్కడ వచ్చిన వారిని ఆశ్రయించమని ఈ రోజు తన క్రిస్మస్ పండగ సత్యాన్ని మీరు మాకు చూపించినారు అది మా జీవితంలో మేము మర్చిపోకుండా శాశ్వతంగా అయినా దాని మా హృదయాల్లో బలతపరచుకొని అనేకులకు మేము మీ యొక్క వాక్యాన్ని ప్రకటించాలని అటువంటి సేవకులుగా తయారు చేయమని ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఆశ్రయించమని ప్రతి కష్టం నష్టం ఇరుపు నుంచి వీరికి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించమని తానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి मारनाथ मन प्रवण ये क्रीस्त कृपा नड़पींप मन अर सदाकाल मेलूर् अला